ార్థిస్తామని పరశుద్రవకు మా తండ్రి ఏసే మీకు వదాలైనా దేవా దేవ మహోన్నతులకు దేవ మీకెంతో వనాలైనా సమస్త సృష్టికి మూలకరకు మా తండ్రి మీకెంతో వనాలైనా ప్రవ్వా ఈ యొక్క దినమంతం యొక్క సాంఛ్యత నడిపించినారు ఈ యొక్క మధ్యాహ్న మిమ్మల్ని స్తించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు మిమ్మల్ని శరీర రక్తంలో పాల్పొందే యోగ్యతని ఈ భాగ్యాన్ని మీరు మాకందరికి అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలనైనా ఇందులో ఎంతో మంది పాల్పొందలేకపోతుండగా అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఆ అవకాశం ఇచ్చినారనైనా దాన్ని బట్టి మీకెంతో వదనాలనైనా ప్రవ్వా ప్రపంచం అంతటనైనా మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఈరోజు అది చరిత్రాత్మకంగా నెరవేరిందని మేము విశ్వసిస్తున్నాం ఆత్మీయ సత్యాలను మేము గ్రహిస్తున్నాం ప్రవ్వా మీరు మరణించకపోయింటే మాకు పాప క్షమాపణ కలగకపోయేది ప్రపంచమంతటా తండ్రి మనుషులు నరకానికి వెళ్లే వాళ్ళనైనా ఎవరు కూడా రచించిపోవడం మీకు ఇష్టం లేదు ఎవరు నరకానికి పోవడం మీకు ఇష్టం లేదు అందుకని మీ ప్రేమను చూపిస్తారు ఆ మీద రవ్వా ఇటువంటి ప్రేమని ఈ లోకంలో ఎవరు చూపించలేదు ఎవరు చూపించలేరనైనా ఆ ప్రేమ నిధిన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం సమయంలో ప్రభా మీ యొక్క ప్రేమని మేము జ్ఞాపకం తీసుకుంటుండగా మా తను మాట్లాడండి మేము ఏరీతిగా జీవించాలా మేము ఆచరణబద్దంగా జీవించాలన్నా లేక ఆత్మీయంగా మేము జీవించాలనా మా తను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా హృదయలను మాలోని బలహీనతలు కొట్టివేయండి పౌరుషం కలిగినైనా రోషం కలిగి మీ పక్షంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా దాన్ని అనుభవపూర్వకంగా సాక్షిగా మమ్మల్ని పెట్టుకోమని యేసు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మీరు ఎంతగానో ఆశతో ఆసక్తితో ఈ యొక్క సమయం కొరకు కనిపెట్టుకున్నారు ప్రపంచం దేవుని వాక్యాన్ని ఈ క్షణం ధ్యానిస్తా ఉంటారు ఎంతో మంది ఉపవాసంతో ఎంతగానో దుఃఖంతో కొంతమంది అయితే గతంలో చూశాను ఇప్పటికూడ జరుగుతుంది ప్రపంచంలో గుడ్ ఫ్రైడే వస్తే దినానికి ముందు రాత్రి అంతా ముళ్ల మీద పండుకుంటారంట శరీరాన్ని గాయపరచుకుంటారంట పాస్తాల గురించి మాట్లాడుతుంది నేను శరీరాన్ని గాయపరచుకొని ఎంతగానో బాధను అనుభవించిన ఉండి అప్పుడు పోయి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారంట ఇవన్నీ మనుషులు ఏర్పరచుకున్న విధానాన్ని ని మన ప్రభు మనకి అనేక పర్యాయాలు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అదేంటంటే ఇవన్నీ ఆత్మీయమైన సత్యాలు కొరతులు రాష్ట్ర పత్రికల్లో ఎన్నిసార్లు మనం ధ్యానించాం పాతవి గతించినవి ఇదిగో సమస్తము ప్రొతమైనవి పాతవి శారీరకమైనవి అయితే క్రొత్తవి పాతవి గతించినవి ఇంకా శరీరానుసారంగా మనం జీవించం పాతది అంటే పాపకు జీవితము ప్రకృతి సహజంగా ఉండే జీవితము లోకాతీతంగా జీవించే జీవితం అవి సమాప్తం అయితేనే సమస్తము కృతమైన అంటే ఆత్మీయమైన కాబట్టి నువ్వు ఆత్మస్వరూపిగా జీవించడం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి కాబట్టి ఈరోజు ఆ విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలా మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దానిలోని సారాంశాన్ని కూడా అర్థం చేసుకోవాలా ఆయన ఏ రీతిగా కలుగురిశిలలో మరణాన్ని రుచి చూచినాడో ఆయన మరణంలో మనం కూడా పాలు పొందాలా అని రోమి రాష్ట పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనము పాలు పొందిన వారమై ఉన్నాం రక్షణ పొందిన వారము అటువంటి అనుభవంలో ఉండాలా కాబట్టి ఆయన మరణంలో నువ్వు పాలు పొందకపోతే నువ్వు ఇంకా శారీరకంగా జీవించినట్లే కాబట్టి ఆయన మరణము ఎంత ఘోరమైనదో మీకు ఎంత వేదన ఎంత బాధతో ఆయన అక్కడ ఆ యొక్క శిలో మీద ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము మూడు గంటల ప్రాంతం వరకు వేలాడి రక్తాన్ని కార్య వేదన అనుభవిస్తున్నాడు దాహం అవుతుంది అవన్నీ మీకు తెలిసి ఆ మీరు చూసింటాడు మీరు ప్రార్థన చేసినప్పుడు భవిష్యత్ దేవుడ దర్శనం మీకు ఇచ్చింటాడు కొంతమందికి ఇచ్చింటాడు నాకు ఇచ్చింది నా సేవ జీవితం మార్పు చెందడానికి ఆ దర్శనమే ఒక రాత్రి సంవత్సరాల క్రితం ఒంటి గంట ఆ ప్రాంతాల్లో ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు ఆ దర్శనం చెప్పించింది ఆయన మీద భరించిన ఆ వేదన కాబట్టి అది ఎందుకు భరించింది అన్న విషయాన్ని మనం ఈ రోజు ధ్యానించడానికి ఇక్కడికి ఆయన మరణంలో నువ్వు పాల్పొందాలా ఆయన భూస్థాపన పాల్పొందా అందుకే బాప్తిజం నీ పాపపు జీవితానికి సమాధి చేయడం అనేది దాని తర్వాత బాప్తిజ్మము తొట్టిల నుంచి నువ్వు బయటికి వస్తున్నావు నువ్వు పునరుద్ధానం పొందినవాడవు పొందిన దానవు అంటే నువ్వు పాపపు లేక మరణము నుంచి కాబట్టి పాల్ పాల్పొందిన నువ్వు ఈ మూడు అనుభవాలు నీకు రావాలా నీ ఆత్మీయ జీవితంలో ఈ మూడు రావాలా దాని తర్వాత మనం ఈ వాక్యాలను ధ్యానిస్తాం ఆయన మరణంలో నువ్వు పాల్పొందా అందుకు ఇక్కడ దిన దినము వదకుతే పిల్ల జీవితము క్రైస్తవ జీవితం ఇందులో సుఖము అనేది లేదు ఆ రీతిగా ప్రకటిస్తున్నాం అంటే మభ్య క్రైస్తవ జీవితము సుఖానికి ఆడంబరమైన జీవితానికి సంబంధించింది కాదు ప్రభువు ఇస్తాడు సంస్కృతాడు నీకేం అవసరమో అవన్నీ ఆయనకు తెలుసు కానీ సుఖానుభవాన్ని కోరే జీవితము క్రైస్తవ జీవితం కాదు అది ఏషావు జీవితం ఏషావు అనేవాడు బైబుల్ నీకు తెలుసు ఆయన సుఖానుభవాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆయన రక్షణ అనుభవాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి యుగ సమాప్తికి మనం ఎందుకంటే ప్రవచనాలు నెరవేరుతున్నాయి మన ప్రభు రాక సంబంధించిన సూచనలు నెరవేరుతున్నాయి భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు మనం ఇక్కడ చాలా భయంకరంగా ఉంది పోయిన పోయిన ఆదివారం చూసారా ఎంత మంది చనిపోయినారు క్రైస్తవులు ప్రతి రోజు ప్రపంచంలో ఎక్కడో ఒక స్థలంలో క్రైస్తవులు మరణించడం నేను చూస్తూనే ఉన్నాను చర్చ్ లోపల బాంబులు వేసి మనం మనుషులను చంపడం చూస్తున్నాం ప్రపంచం అంతా పోయిన ఆదివారం మఠాల ఆదివారం అంటారు కదా అది ఒక పండుగ క్రైస్తవులు చేసుకునే పండుగ పండుగ చేసుకోవడానికి చర్చి పెళ్లినరు ఈజిప్ట్ లో రెండు చర్చిలలో బాంబుస్ కలిగినాయి దాంతో 44 నాలుగు మంది చనిపోయినారు చాలా మంది హాస్పిటల్ పాలైనరు ఎందుకు బాంబు బ్లాస్ట్ అయితది దేవుడు ఎందుకు ఆమోదిస్తాడు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే నువ్వు ప్రకృతి ఉంటే అర్థం కాదు ఈ వాక్యాన్ని నువ్వు ఆత్మలో బలపడాలా వాట్యంలో బలపడతాయి ఇవన్నీ సత్యాన్నికి అర్థమైతాయి కాబట్టి ఆయన ఏ రీతిగా శ్రమలు అనుభవించిన వాడ మరణాన్ని రుచి చూచి సమాధి చేయబడి మూడనాడు తిరిగి లేచి తిరిగి నలభై దినములు అనేక మంది కనిపించినాక పరిలోకానికి ఆవరణమైనట్టు మనము కూడా అనుభవంలో పోవాలా ఆయన మరణం రుచి చూడాలి మీరు కూడా ప్రతి దినము మీరు మరణించిన అనుభవంలోకి ఉండాలా బలి పశువు మనం జీవించాలా బలి పశువు ఎట్లా ఉంటుందో మీకు తెలుసు అది మరణించినాక బలిపీట మీద బలి పశువుని కాలుస్తుండే పాత నిబంధన కాలంలో అది అంత చలన ఉండేది ఇంకా ప్రాణం ఉండదు అటువంటి బలి పశువు బలిపీఠ మీద కాల్చబడ్డపుడు ఇంపైన వాసనలాగా దేవుని సన్నిధికి చేరేడుది పాత నిబంధన కాలంలో దానికి కాల్చినప్పుడు ఆ వాసనని ఆయన స్వీకరించేవాడు దేవుడు దాని ఆత్మీయ సత్యం ఏంటంటే నువ్వు ఈ లోకంలో ఈ రోజు ఈ కాలంలో క్రైస్తవ జీవితంలో పశువులాగా నువ్వు జీవించకపోతే నువ్వు మంచి వాసనలాగా ఉండలేవు అని పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు ఆయనకి మంచి వాసనలాగా ఉండ క్రైస్తవులు పచ్చి మాంసపు వాసన ఆయన భరించలేడు నీ శర్రాన్ని కాబట్టి మరణించిన అనుభవం నీకు అవసరం అదే రీతిగా బాక్సం పొందిన మీరందరూ ఈ విషయాన్ని గ్రహించుకోవాలా బాక్సం తొట్టిలో ఏ రీతిగా మీరు మురుగపడుతుండ్రో మీ పాత చేయబడి అంటే మరణం రుచి చూసి సమాధి చేయబడి ఆ తొట్టిల నుంచి బయటికి వస్తున్నావు అంటే జీవం కొత్త అనుభవంలోకి వచ్చినావు పునరుద్ధానం ఆ అనుభవంలోకి పోయినావు అంటే తిరిగి లేచినవు పాపం నుంచి అది క్రొత్త జీవితం దాని తర్వాత ఆయన తిరిగి రానయన్నాడు నిన్ను తీసుకుని వెళ్లిపోతాడు ఆయన సన్నిధికి ఆ అనుభవం కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం కానీ ఏం జరుగుతుందంటే ను నువ్వు దానం పొందిన కాలం మొదలుకొని పరలోకానికి చేరే కాలము లో అనేక మంది యొక్క ప్రేమ చాలారిపోతాది క్రైస్తవులలో ఆ ప్రవచనాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తాం బైబిల్లో తిరిగి ఆయన ప్రేమను కనుగొనడు అంటే ఆయన తిరిగి వచ్చే టైంకి రక్షణ అనుభవం ఉంటుంది రక్షణ అనుభవాన్ని నువ్వు నిశ్చయం తీసుకోకుంటే పోగొట్టుకుంటావు అని కూడా పౌరులు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఒక్కసారి రక్షణ పొందితే నేను గ్యారంటీ అనుకోడానికి వీల్లేదు దాన్ని నిశ్చయం చేసుకోవాలంట చివరి కాలం వరకు నీ కాలం ముగించేంత వరకు నీ శరణం నిడిచిపెట్టేంత వరకు ఆయన తిరిగి లోకంలోకి వచ్చేంత వరకు నీ రక్షణ నిన్ను నిశ్చయం చేసుకోవాలా అందుకే ప్రతి పడ్డ జీవితమే మనది సుఖానుభవాన్ని ఎప్పుడు ఆశించే క్రైస్తవ జీవితం కాదు కానీ ప్రపంచం బోధాదే ప్రతి టీవీ ఛానల్స్ వల్ల బోధా దేవుడు నిన్ను సమృద్ధిగా ఆచరిస్తాడు దేవుడు నీకు ఇది ఇస్తాడు దేవుడు నీకు అధిస్తాడు అని మనుషులని మభ్య పెట్టి ఎవరిని కూడా శ్రమల గుండా పోనిస్తలేరు మన మంత్రము శ్రమలను అనుభవించేవారి లోకంలో ఈ విషయం నేర్చుకోండి అపోష్ణ కార్యం చూసినప్పుడు శిష్యులు అందరూ శ్రమలు నేను ముందు చనిపోతా నేను ముందు చనిపోతా ఎవరైనా చంపనీకి వస్తే ఫస్ట్ నేను ముంజంజా చేసిన వాళ్ళే గాని ఇవనకు అంజా వేసిన వాళ్ళు అదే చరిత్ర మూడు నలభై మంది దేవుని బిడ్డలు అందరూ ఒకరు వెంపడి ఒకరు ఒకరు వెంపడి ఒకరు చనిపోడానికి సిద్ధమైనరు ఎందుకంటే పౌల విషయానికి జ్ఞాపకం చేసి బ్రతుకుంటా కిస్తే చవైతే నాకు మేలు అనడు ఒకవేళ నేను బ్రతికి ఉంటే ఆయనప్పటికే బ్రతుకుతున్నా ఒకవేళ నేను చనిపోతే నాకు ఎంతో మేలు అన్నాడు అట్లా నువ్వు అనాలి అలగలవాలా ఈరోజు నువ్వు అనగలవా శుభ శుక్రవారం ఇది నీకు శుభం అని ఒక ఆచారం మనం చూస్తా ఉంటాను ఇంగ్లీష్ లో గుడ్ ఫ్రైడే అంటారు నిన్న నాతో ఒక అతను హ్యాపీ గుడ్ ఫ్రైడే అన్నాడు నేను రేపు రావట్లేను అంటే హ్యాపీ గుడ్ ఫ్రైడే అన్నాడు ఫస్ట్ టైం నేను విన్నాను లైఫ్ లో ఒక అతను హ్యాపీ గుడ్ ఫ్రైడే నాకు విష్ చేయడం అంటే శుభ శుక్రవారం అని నాకు కరచనం చేస్తున్నాడు అంటే గ్రీటింగ్స్ అంటారు ఇంగ్లీష్ లో అంటే షేక్ హ్యాండ్ ఇస్తాను కదా ప్రైజ్ లో ఎట్లంటామో అట్లా శుభ శుక్రవారం అన్నాడు అన్యునికి శుభ శుక్రవారం అంటే మంచిది అనుకోని చేస్తున్నాడు అంటే గ్రీటింగ్స్ చేస్తున్నాడు కానీ మీకు తెలుసా శుభ శుక్రవారం ఎందుకంటున్నారు ఆయన చని శుభం గుడ్ ఫ్రైడే ఎందుకంటారు చనిపోయినైతే బ్యాడ్ ఫ్రైడే అనాలి కదా వేరే మా తలలో చూస్తాం దుఃఖాన్ని సలుపుతా ఉంటారు వాళ్ళ ప్రవక్తలు వాళ్ళ దేవతలు దేవుళ్ళు చనిపోతే దుఃఖంగా ఉంటారు కానీ మన ప్రభు చనిపోతే ఇది ఎందుకు శుభము దీని ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు నీ తెలుసా ఆయన మరణించకపోతే మన జీవితాలకి సమాధానం లేదు ఆయన మరణించకపోతే మన జీవితంలో రక్షణ లేదు అందుకు గుడ్ అందుకు శుభం ఆయన మరణము ఈ లోకానికి సమాధానం తీసుకొని వచ్చింది నిత్య అందుకు శుభం కాబట్టి నువ్వు సంతోషించాలనా దుఃఖపడాల కొంతకాలం కింద ఒక పాస్టర్ స్టేజ్ మీద చెప్తుంటే నాకు జ్ఞాపకంకొస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు గుడ్ ఫ్రైడే రోజు మీరు ఎందుకు ఉపాసం ఉంటారు అది మంచి దినం కదా ఆయన మరణించే దినం కదా మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజు మీరు గుడ్గా ఉండాలా అంటే గుడ్లు తినాలా అని చెప్తున్నాడు స్టేజ్ మీద సరే నేను మీ కథ చెప్తాను గుడ్లు తినాలనేసి మీరేమన్నా ఆల్రెడీ తిన్నారా మీరేమో తినచ్చు అది మీ ఇష్టం ఎందుకు ఉపాసం ఉంటారనే సత్యం మీకు తెలవాలంతే తెలియకుండా ఏది మీరు చెయ్యొద్దు ఆ క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలహీనత వాడు ఏదో చెప్పిండ్రు నేను చేస్తున్నా వీరేదో చెప్పిండ్రు నేను చేస్తున్నా అనేది తప్పు నువ్వు రుచి చూచి తెలుసుకొని ప్రభుని దాన్ని పాటించాలా సమరయ స్త్రీతో మన ప్రభు ఒకరోజు మాట్లాడుతూ యూహన్ స్వతాల చూస్తున్నాం అమ్మా దేని ఆరాధిస్తుండ్రో మీకు తెలియదు మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మీకు తెలియదు ఏమరాధిస్తున్నారో అంటున్నాడు ఆ అమ్మాయి పట్టుకొని కానీ మేము మటుకు తెలిసిన దానినే ఆరాధిస్తున్నాం అంటున్నాడు ప్రభు మీకు అర్థమవుతుందా ఈ రోజు మీరు తీర్మానించుకోవాల్సింది మీరు నిజంగా ప్రభుని తెలుసుకుని ఆరాధిస్తున్నారా లేక గుడ్డిగా ఆరాధిస్తున్నారా నేను ఎప్పుడు గుడ్డిగా ఆరాధించను నేను ఎప్పటికీ గుడ్డిగా ఆరాధించను పైగా నేను ప్రభుని ఎవరో ఉత్తగా చెప్తే స్వీకరించింది కాదు అనుభవపూర్వకంగా తెలుసుకుని నేను స్వీకరించినా ప్రభుత్వ దేవుని చిత్తం అని కొలసలు రాష్ట్ర పత్రిక మొదటి దేనిలో చెప్పబడినట్టు ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందుతూ ఆయన గురించి తెలుసుకొని ఆయన ఆరాధించాలా రుచి చూచి ఎరగడం అంటే అదే ప్రభుని గుడిగా ఆరాధించండి కానే కాదు పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకుంటున్నావు దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుని పొందుకుంటున్నా పరశుధాత్మ పొందుకుంటే నేనేం చేయగలను పరుశుద్ధాత్మ పొందుకుంటే సత్యాన్ని గ్రహించగలను సత్యాన్ని గ్రహిస్తే అబద్ధం మీద నేను విజయం పొందగలను అబద్దాన్ని తృణీకరించగలనుకరిస్తే సత్యాన్ని ప్రేమించినవాడు సత్యాన్ని ప్రేమించినవాడు అంటే మన ప్రభు సత్యం కాబట్టి ప్రభుని సంపూర్ణంగా ప్రేమించగలను కాబట్టి దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతోను ఆత్మతోను సత్యంతోను ఆరాధించడం మీరు ఆత్మలో బాగా ఆరాధిస్తారు ఆత్మ పొందుకుంటూ దేవుణ్ణి బాగా సృతిస్తున్నారు ఘనపరిస్తున్నారు భాషలలో కానీ సత్యంలో కూడా ఆరధిస్తుండ్రు లేదా పరిశీలించి ఎప్పుడన్నా అందుకే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది ఆయన వాక్యం ప్రకటించబడ్డప్పుడు అందులోని సత్యని గ్రహిస్తే నువ్వు సత్యంలో ఆరాధించగలవు లేకపోతే నువ్వు సత్యంలో లేవన్నట్టే కాబట్టి ఈ దినం నేను మీకు కొన్ని విషయాలు నిర్గామా నుంచి కొన్ని వాక్యాలు చూపించి మన తర్వాత మనం కృత నిబంధన సంబంధించిన వ్యాఖ్యలకు వస్తాము నిర్గమకాండంలో ఏం జరిగిందన్న విషయం అర్థం చేసుకోవాలా నిర్గమ అంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి బయలుదేరడం అని అర్థం నిర్గమ అంటే నిర్గమనం తెలుగు పదం కానీ మనకు తెలుగు సరిగ్గా అట్లానే ఇంగ్లీష్ కూడా సరిగ్గా నిర్గమము అంటే ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి బయలుదేరడం నిర్గమం అంటారు మన భాషలో తరలిపోవడం అంటారు లేకపోతే ఆంధ్ర భాషలో అయితే వలస వచ్చిండ్రు అంటారు తరలిపోయిండ్రు అంటారు ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళిపోవడం అంటారు కాబట్టి నిర్గమం అంటే నిర్గమ అంటే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దన ఇస్రాయల్ దేశంలోకి రావడం అనేది నిర్గమం అంటే అక్కడి నుంచి బయలుదేరడం అని అర్థం కాబట్టి ప్రకృతి సహజంగా ఐగుప్తు బంధకాలి పాపానికి సాదృశ్యం ఐగుప్త అనే పదానికి నేను ఇంగ్లీష్ డిక్షనరీ లో చూసిన ఈ రోజు పొద్దున్నే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అంటారు వాటిని హెచ్ ఫార్టీ సిక్స్ లో ఏముందంటే ఐగుప్తు అంటే చుట్టు వేయబడినది లేకపోతే చుట్టూ ముట్టించేది లేక బంధించేది లేక చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏమంటారు తెలుగులో ఫెన్సింగ్ కంచె చుట్టూ ఒక కంచెట్టి మధ్యలో వేసి చుట్టూ కంచెట్టింది అప్పుడు మనుషులు దాని నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఐగుప్తు అనేది ఒక చుట్టూకి సంబంధించింది లేక కంచెకి సంబంధించింది లేక బంది కానకి సంబంధించింది బంధింపబడ్డ వారి కాబట్టి ఐగుప్తు అనేది ఒక బందికాన లేక ఒక చీకటిమయమైంది లేక ఆత్మీయంగా పాపంపు జీవితానికి సాదృశ్యం ఐగుప్తు నుంచి ఇస్రేల్ ఆ చీకటి శక్తుల నుంచి బంధకాల నుంచి స్వాతంత్రం పొందినరు పొంది ఎక్కడికి బయలుదేరాల వాగ్గల దేశమైన ఇస్రాయల్ దేశానికి బయలుదేరాలా అది కనీసము నలభై దినాల ప్రయాణం ఐగుప్తు ఇ్రాయల్ దేశానికి నడవాలంటే నలభై దినాల ప్రయాణం చేస్తే పోతారు కానీ ఇస్రాయల్ ప్రజలు నలభై దినాల పోవాల్సింది నలభై సంవత్సరాల తర్వాత మీకు తెలుసా ఎందుకైంది అట్లా వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినాక ఆ నలభై సంవత్సరంలో దేవునికి తిరుగుబాటుతనం దేవుని పట్ల ప్రేమని పోగొట్టుకున్నారు అందుకు ఆ నలభై సంవత్సరాల అరణ్యంలో ఒక తరం మొత్తం చనిపోయినారు ఎంతో ఆశ ఉండే దేవుని దేవుని దేవుడి చూపించిన వాగ్దన దేశంలో అడుగు పెట్టాలని కానీ వాళ్ళు సనిగి దేవుని మీద తిరుగుబాటుతనం చేసి ఆ వాగ్గన దేశంలో అడుగు పెట్టలేకపోయినారు ఒక తరం వాళ్ళు అంటే పెద్దలు పెద్దలు అందరూ రాలేదు అందులో పిల్లలు చివరికి పెద్దగా అయినాక నలభై సంవత్సరాల తర్వాత అప్పుడు అడుగు పెట్టారు కాబట్టి ఇవన్నీ ఆత్మీయ సత్యాలు బాగా చేసుకోండి ఐగుప్తు అంటే పాపపు జీవితం చీకటి జీవితం అంధకార జీవితం లేక చెరసాల జీవితం అంటే జైల్ ఐగుప్తు అంటే ఒక రకంగా జైల్ అనట్టు జైల్లో బంధింపబడ్డ జీవితం అయితే దేవుడు మోస అనే గొప్ప భక్తుని ఏర్పరచుకొని ఐగుప్తు నుంచి ఇసలి తల్లికి విడుదల అదంతా మీకు మీకు క్లుప్తంగా చూపించబోతున్నా చూడండి నిర్గమాతాండము నిర్గమాతాండము పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఒక ఆచారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మోస ద్వారా మీరందరూ ఈ ఆచారాన్ని పాటించాలా అని హెచ్చరిస్తున్నాడు పద్నాలుగవ కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగును అగును జ్ఞాపార్థమైనకు పండుగగా ఆచరింపవలేను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపాల చాలి సార్ ఇది ఒక ఆచరము ఒక పండగ మీరు ఏడాది ప్రతి సంవత్సరము దీన్ని ఆచరించాలా తర్వాత తరతరములకు ఆచరించాలా అంటే మీరే కాదు మీ పిల్లలు పిల్లలు పిల్లలు మనవాళ్లు ముని మనవాళ్లు భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళందరూ దీన్ని ఆచరించాలా ఆ ఆచారం ఏంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి అది ఏంది ఇరవై వచనం కాబట్టి మోసే ఇసందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబంలో చొప్పున మందుల నుండి పిల్లను తీసుకొని చూడండి పస్కా పశువును వధించుడి ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి కుటుంబము ఒక పస్కా పశువుని ఏర్పరచుకోవాలా దాన్ని కొనుకొచ్చుకోవాలా మార్కెట్ కి పోయి కొనుకొచ్చుకొని దాన్ని ఆ కుటుంబం పక్షంగా పస్కా పశువులాగా దాన్ని బలి అర్పించాల పస్కా అంటే అర్థం మీకు తెలవాలా ఎందుకంటే గుడిగా మనము వాటిని ధ్యానించేసి వెళ్లిపోతా ఉంటాం పస్కా అంటే తరలిపోవడం అని అర్థం లేక తొలగిపోవడం అని కూడా అర్థం పస్కా అంటే తరలిపోవడం లేక తొలిగిపోవడం నీ మీదికి శాపాన్ని రానియకుండా దేవుడు నిన్ను విడిచిపెడతాడు అని అర్థం పస్కా అంటే నీ మీద నుంచి శాపాన్ని తొలగిస్తాడు పస్కా కాబట్టి పస్కా అంటే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో బాగా అర్థం అవుతుంది ఇంగ్లీష్ లో అంటే పాస్ ఓవర్ పాస్ ఓవర్ పాస్ ఓవర్ పాస్ అయిపోయింది అంటాం కృష్ణ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి పాస్ అయిపోయింది అంట బస్సు పాస్ అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది అంటారు స్టాండ్ నుంచి ఇంకొక స్టాండ్ కి వెళ్ళిపోయింది బస్ పాస్ ఓవర్ అంటే దాన్ని అంటే ఒక స్థలాన్ని విడిచి ఇంకొక స్థలానికి వెళ్ళిపోయింది అని అర్థం కాబట్టి పండుగని మీరు తరతరంలకు ఆచరించాలని ప్రభు జ్ఞాపకం చేసింది మోసే ద్వారా అప్పుడు ఆ పెద్దలకి చెప్తాడు ఇంకేమన్నా చూడండి హిస్సోపుంచే హిస్సోపు అనేది ఒక చెట్టు గుబురు గురు గురు గుబురుగా ఉండే చెట్టు అది ఆ చెట్టు ఆ చెట్టుని పట్టుకోవాలి ప్రతి ఎందుకంటే అది గుబ్బురు గుబురు అంటే బ్రష్ లాగా పనిచేస్తుంది ఆ చెట్టు ఆ రోజున బ్రష్లు లేవు కలరేయాలంటే ఇంటికి బ్రష్ చేసేటోళ్ళు ఇప్పుడు బ్రష్లు నే స్ప్రేస్ ఉంటాయి కానీ ఆ కాలంలో బ్రష్లు లేవు కాబట్టి హిసోపు అనే చెట్టు ఉండేది ఆ చెట్టు బ్రష్ లాగా వాడేవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ చెట్టుని తెంచుకొని రావాలా ఇట్లా పెరుక్క రావాలా ఎందుకంటే అది బుష్ గా ఉంటది ఏమంటారు బుష్ అంటే గుబురు గుబురు ఉంటది పెరుక్కొని రావాలా వచ్చి ఏం చేయాలా చూడండి కొంచెం తీసుకొని పల్లెంలో ఉన్న రక్తంలో దాని ముంచి ద్వారబంధకు పైకమికి రెండు నిలువు కమలకు రక్తమును రక్తం ను అంటే పుయ్య ఒక్క నిమిషం తాకింప వల్లను దాన్ని ద్వార కదా పైన తలుపు పైన తలుపుకి అడ్డంగా అయితే రెండు అంటే నిలువుగా అడ్డంగా ఆ హిస్టోపు తీసుకొని ఆ చెట్టు కొమ్మను తీసుకొని ముంచి ఇంటికి పుయ్యమన్నాడు ఎందుకు అంటే ఆ రాత్రి నేను సంహారకుని పంపించబోతున్నాను ఐగుప్తులని నేను శిక్షించబోతున్నాను ఐగుప్తుల్లో ఉండే ప్రతి కుటుంబంలో మరణం చూడబోతున్నారు వాళ్ళు కాబట్టి మీ కుటుంబాలలో ఎవరు కూడా మరణించద్దు అంటే మీ ఇంటికి ఆ రక్తపు ముద్ర ఉండాలా యేసు రక్తం అంటాం కదా మనం కాబట్టి ఆ రక్తపు ముద్ర ఏ ఇంటి మీద ఉంటుందో ఆ ఇంటిని నేను దాటి వెళ్ళి పాస్ ఓవర్ తరలిపోతా అక్కడ నుంచి విడిచి వెళ్లిపోతా ఏ ఇంటికైతే రక్తం ఉండదో ఆ ఇంట్లో నేను సంహారకుని పంపిస్తా ఇంగ్లీష్ లెక్కనే ఉంది తెలుగులో కలి ఇంగ్లీష్ బైబుల్లో వేరే ఉంది ఐ విల్ సెండ్ ద డెస్ట్రాయర్ అని అక్కడ డెస్ట్రాయర్ అంటే సంహారకుడు సంహారకుని ఆ ఇంట్లో పంపిస్తా వాడు అక్కడ సంహారం చేస్తాడంటే చంపుతాడు కానీ దేవుడు మీరు దేవుడు జానిగల దేవుడు కదా బ్ర ఎందు సంహరించి దేవుడు అవకాశం ఇచ్చినాక ను వాడకపోతే శిక్ష తప్పదు ఆయన పాపం పాపం వలన వచ్చి జీతం మరణం కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞని నువ్వు పాటించక ఆయన ప్రశ్నిస్తే నువ్వు పిచ్చివాడివే ఆయన చెప్పిన ఆజ్ఞ ఇది ఆ గొరపిల రక్తము ఇంటి ద్వారాల మీద ఉంటే నేను ఆ ఇంటిని దాటిపోతా ఏ ఇంటికైతే రక్తం ఉండదో అక్కడ మరణం ఇది మీరు పాత నిబంధన కాలంలో చూస్తున్న ఆచారం ప్రసరెసింది ప్రజలు తన చేశారు దాని తర్వాత ఆ పస్క పశువు గురించి చెప్పడం చూడండి మరియు యహోవా మోసతో ఇలాగ సెలవిచ్చను ఇసేలు మనుషులొక్కయు పశులొక ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పటి ప్రతి తొలిచూలు ఎప్పుడైతే ఆ పండగను ఆచరిస్తామో ప్రతి తొలిచూలు అంటే మొదట పుట్టిన వారు అనర్థం ఆత్మ యేసుని సొంత రక్షణ స్వీకరించిన వాళ్ళందరూ మొదట పుట్టినవారు మనమంతా ప్రథమ ఫలం ఆయన కొరకు కాబట్టి తొలిచూలు అంటే మొదట పుట్టిన వాళ్ళందరూ యహోవకు ప్రతిష్ఠితం ఇప్పుడు మీకు బాగా అర్థం కాలే ఈ వాక్యం ఈ పండగని ఆచరించిన వాళ్ళందరూ ఆయన కొరకు ప్రతిష్ఠించబడ్డవారు మనమంతా ఆయన సొత్తు ప్రతిష్ఠించడం అంటే ఆయనకు అర్పించడం మనమందరము ఆయనకు అర్పించబడ్డ వాళ్ళం కాబట్టి మనము ఆయన సొత్తు మనమందరము ఆయన సొత్తు కాబట్టి ఆయన కాపాడుతున్న సరే ఇప్పుడు దీని ఆత్మీయ విషయాలను మాత్రం తీసుకుని ప్రయత్నిస్తాం మొదటిదిగా పసుక పశువు ఏరీతిగా ఉండాలన్న విషయాలు లేబియా కాండంలో మనకి జ్ఞాపకం చేస్తారు నేను మీకు చూపించాను ఎందుకంటే చాలా టైం మనకు అవుతుంది కాబట్టి ఈ పశువు ఏరీతికి ఉండాలా అనేది లేవియా కాండంలో మోసే జ్ఞాపకం చేసిండు అవి నేను మీకు క్లుప్తంగా చెప్పేసి వాక్యాలకి మనం వెళ్ళిపోతాం మరి దీర్ఘంగా మొదటిదిగా మీరు పస్కా పశువుని ఏరీతిగా ఏర్పరచుకోవాలా ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము అబీబు నెల అనేది వాళ్ళకుండే ఇసంటది ఆ నెలకేమో మన క్యాలెండర్ ప్రకారంగా ఇది ఇప్పుడు ఈ నెల నిల్ నెల అంటున్నాం ఏప్రిల్ నెల మనకి ఏప్రిల్ నెల టైంలో పస్కా పాండ వస్తుంది మనకి కానీ వాళ్ళకి అబిబు నెల అంటారు అబిబు నెల ఎప్పుడంటే మార్చ్ ఏప్రిల్ మధ్యలో పడుతుంది ఆ నెల కాబట్టి అబిబు నెల మొదటి దినమున మీరు ఏం చేయాలా అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ మీరు పదవ నాడు పదవ తేదీ ఆ పస్తకా పశువుని మీరు ఇంటికి తీసుకొచ్చుకోవాలా ప్రతి ఒక్కరు ఆ పశువుని కొనుకొచ్చుకొని మీరింట్లో పెట్టుకోవాలా నాలుగు దినములు గమనించాలా ఆ పశువు ఎటువంటి మచ్చగాని ఎటువంటి రోగం గాని ఉండీలేదు అది మంచి పశువై ఉండాలా దాంట్లో ఎటువంటి కుంటితనము తనము గుడితనము చెవిటితనము మూగతనము ఉండకూడదు దాని శరీరం మీద తెలుపు తప్ప ఎటువంటి నలుపు మచ్చగాని ఇంకా రకరకాల మచ్చలు గాని ఉండడానికి వీల్లేదు అటువంటి పశువుని గొర్రె ఎప్పుడు ఆ నెల పదవ తేదీ అంటే నాలుగు రోజులు మీరు దాన్ని ప్రతి రోజు పరిశీలించాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత చాలా కష్టంతో కూడిన కాలం అది ఇప్పుడంతా మనం దేవుని ఆరాధిస్తున్నాం గానీ నువ్వు ఆ కాలంలో పుట్టింటే నువ్వు అటెండ్ చేసేవాడివి అటెండ్ చేసేదానివి ఒక గొర్రె దాన్ని నాలుగు రోజులు గమనించాలా అది మంచిగుందా లేదా రోగముందా నాలు రోగం ఉందనుకోండి దాన్ని తృణీకరిస్తారు బలి అర్పించదు దేవుడు దేవుడు ఆ నాలుగు రోజులు దాన్ని జాగ పరిశీలించి బాగుందంటేనే అప్పుడు మందిరానికి తీసుకొస్తే అక్కడ బల అర్పిస్తారు పద్నాలుగవ తేదీ సాయంత్రము పస్తక పండగ ఆరంభం ఇసన్ కళకి పండగలు సాయంత్రం ఆరంభం అవుతాయి మనకేమో పండగలు ఉదయం ఆరంభం అవుతాయి కదా వాళ్ళ కాలంలో అక్కడ అంటే చంద్రుణ్ణి చూసి వాళ్ళు క్యాలెండర్స్ పాటిస్తారు మన దగ్గర మన దేశంలో సూర్యుని చూసి క్యాలెండర్స్ పాటిస్తారు కాబట్టి పండగలు ఉదయం ఆరంభమై సాయంత్రం ఎండ్ అయితే వాళ్ళకి సాయంత్రం ఆరంభమై రేపటి దినం సాయంత్రం వరకు ఎండ్ అవుతుంది అంటే వాళ్ళ దృష్టిలో సాయంత్రం నుంచి సాయంత్రం మనకట్లగా ఒక దినం అంటే ఉదయం నుంచి మళ్ళీ రాత్రికి ఒక దినం బాగా చేసుకోండి అందుకే ఆయన నిజంగా మూడు దివరాత్రములు ఆయన చనిపోయిన మూడు దినరాత్రాలు అయిందా అంటే దినాన్ని మీరు లెక్క పెట్టిండనుకోండి అట్లా సాయంత్రం నుంచి వచ్చే సాయంత్రంకి ఒక దినం అయితే కరెక్ట్ గా మూడు రోజులు అవుతుంది ఆయన మరణం కాబట్టి సరే మనం అంత దీర్ఘంగా మార్చి ధ్యానించడానికి అవసరం లేదు ఈ పస్తా పశువు లో ఎటువంటి కలంకం ఉండద్దు ఎటువంటి తపిదం ఉండద్దు ఎటువంటి లోపం ఉండద్దు అది సంపూర్ణమైన దాన్ని బలి అర్పించాలా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఈ పస్తా ఎటువంటి పాపం ఉండడానికి వీలేదు అటువంటి పరిశుద్ధంగా ఉండే పశువునే బలిగా అర్పించాల దేవుడు అటువంటి పశువునే బలిగా స్వీకరిస్తాడు అది పాత నిబంధకాల పాచారం ని మన ప్రభు టైంకి వచ్చినప్పటికీ బైబుల్ చెప్తుంది మన ప్రభువే ఆ పస్కా పశువు ఆయనలో ఈ గుణ ఏంట గుణలు ఆయన ఏడాది అంటే ఈ పస్క పశువు ఏడాది ఉండాలంటే ఒక సంవత్సరమే ఉండాలి దాని వయసు ఒక సంవత్సరం దాటింది వీగుణానికి వీళ్ళది బలి అంటే మంచి యవనంగా ఉండే పశువునే బలి మంచి గట్టిగా ఉన్నది ఎటువంటి రోగం లేని పశువునే అర్పించాలా ఇవన్నీ మన ప్రభు జీవితానికి సాదృశ్యంగా ఉంటాయి కాబట్టి ఆయనలో పరిశుద్ధత ఆయన సంపూర్ణత ఆయన యవనస్తునిగా లేక ముప్పై ముప్పై మూడు సంవత్సరాలే జీవించిన కాలం ఆయన ముప్పైవ సంవత్సరానికి నెరవేరింది డేట్స్ కాబట్టి మన ప్రభుయే పస్క పశువు అన్నదానికి మొదటి కొరితలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ అసరంలో చూడండి వరన్నా ఐదవ అధ్యాయము మొదటి కొరితలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినం మీరు చూడండి మీరు పులిపిండి లేనివారు మీలో పులిపుండదు అంటే పాపముండదు మీరు పులిపిండి లేనివారు గనుక గనుక క్రొత్త ముద్ద పాతుదైన పులిపిండిని తీసి పారవేయుడి ఒక్క నిమిషం స్టార్ మీలో పాపపు దియమాలు ఉండదు మీలో ఇంత పాపమున్నా ఆయన స్వీకరించాపం చేసినట్టి మన పాభులో ఎటువంటి పరిశుద్ధత ఉందో మనం కూడా అటువంటి పరిశుద్ధతను పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించబడతాయి నువ్వు ఆయన కొరకు అర్పించబడ్డ బలి అర్పణ లాగా ఉండగలవు కాబట్టి ఇప్పుడు చూడండి వాక్యం సార్ మీరు పులిపిండి లేనివారు కాబట్టి కృత ముద్ద అవుటకై చదవండి పాతదైన పులిపిండిని తీసి పరివేయండి అంతేకాక క్రీస్తు క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పారదైన పులిపిండితోనైనా దుర్మార్గతతోనైనా దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కపటము నిష్కపటము సత్యము పులి రోజు పండగ ఆచరించాలా ఆసిన పండగ గురించి మీలో నిష్కపట ఉండాలా దాని తర్వాత సత్యం ఉండాలా ఎటువంటి కపటం ఉండద్దు నీ హృదయంలో బయటికి ఒకటి లోపలికొకటి ఉండడానికి వీల్లేదు నిష్కపటము సత్యముండాలా అంటే దేవుని వాక్యాలి సత్యాన్ని గ్రహించాలా ఈ రెండు గ్రహించగలిగితేనే ఆయన కొరకు నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు నీలో అబద్దం ఉంటే నీలో మోసకరమైన బోధ నీలో మోసకరమైన జీవితం ఉంటే నిన్ను ఆయన స్వీకరించడు నువ్వు ఎంతగానో హలలుయో పాటలు పాడుకో ఎంతగానో ఆరాధించుకో నీలో కపటం ఉంటే ఉంటే ఆయన నిన్ను స్వీకరించడు కాబట్టి ఆయన ఎంత పరిశుద్ధుడు ఆయన పస్క పశువు లాగా మన కొరకు అర్పించబడని ఇందాక వాక్యం చేస్తున్నాం కాబట్టి పాత కాలంలో పస్కా అంటే నిజంగా మార్కెట్ కొనుకొచ్చుకునేవాళ్ళు కానీ మన ప్రభుయే ఆ పసకా పశువు ఆత్మీయంగా మారింది పాతవి గతించి పృథవిగా ఆయన అంటే పసక మన ప్రభు ఆయన మరణించినాక మనమందరము ఈ లోకంలో పస్కా ఉన్నాం కాబట్టి మనమందరం ఈ మనము మరణాన్ని రుచి చూస్తా ఉంటాం కొంతమంది మనల్ని రెచ్చగొట్ లేపుతా ఉంటారు ద్వేషాన్ని అన్నిటిని మనం అణుచుకోవాలా అన్నిటిని మనం తానుకోవాలా అన్నిటిని భరించి మనము పస్కా ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలన్న విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మొదటిదిగా ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఆయన మరణము పనికిరాదు పస్కా పరిశుద్ధంగా లేకపోతే అది పనికిరాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అనే ఆయన పరిశుద్ధుడ ఏంటి మరణించకపోతే మనకి రక్షణ లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని మనం ప్రతిసారి ప్రార్థన పరిశుద్ధులకు దేవ పరిశుద్ధుడ తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని మనము చెప్తా ఉంటాము కాని ఆయన పరిశుద్ధుల సాక్ష్యం ఇవ్వగలవా రుజువుపరచగలవా బైబుల్ అంతా ఆయన గురించి సాక్షిమిస్తుంది నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చూపించినాక శిలువ మీద ఏం జరిగిందో ఆ వాఖ్య నేను మీకు చూపిస్తాను వాటిలోని ఆత్మీయ సత్యం పాతవి కత్తించిన సమస్తం ఆత్మీయంగా అయిన మీరు ఆత్మీయ సత్యం లేకపోతే ఇందరూ చూసినట్లు మీరు దుష్టత్వంలో ఉన్నట్లే అబద్ధంలో ఉన్నట్లే కాబట్టి మొదటిదిగా ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు బైగా బైబుల్ మనం చూస్తాం మన ప్రభు పరిశుద్ధుడు అని ఎంతో మొదటిదిగా దూతలు దూతలు మన ప్రభు సాక్ష్యమని వాళ్ళు ప్రకటిస్తున్నారు రెండవదిగా దయ్యాలు కూడా దయ్యాలు కూడా సాక్షమిస్తున్నాయి తర్వాత అవిశ్వాసులు మన ప్రభు పరిశుద్ధులని సాక్షిమిస్తున్నారు కొంతమంది విశ్వాసులు కూడా మన ప్రభు పరిశుద్ధుల సాక్షిమిస్తున్నాడు దాని తర్వాత మన ప్రభువే తన తాను చెప్తున్నాడు నాలో పాపముందని ఎవరైనా రుజువుపరచగలరా అంత ధైర్యంగా సవాల్ మనిషి లోకంలో చరిత్రలో ఇంతవరకు ఎవరు లేడు ఇక మీద ఎవరు పుట్టరు మనమంతా పాపంలో పుట్టిన వరం పాపంలో జీవించిన వరం ఆయన మరణ భూస్థాపన పురు ద్వారా పాపం నుంచి విడుదల పొందినవారం పాపం క్షమించినవాడు కాబట్టి మనం పాపం లేకుండా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా కానీ ప్రతి మనిషి పాపంలో పుట్టినవాడే కానీ మన ప్రభు మట్టుకు పుట్టినవాడు కాదు అందుకే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించట్టు మనం చూస్తాం చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ దేవుని దూత ఇతడు పరిశుద్ధుడు అని సాక్షిస్తున్నాడు చదవండి త్వరగా లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై వచనం దూత అంటే గాబరియల్ దూత పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వచ్చిన నీ కన్యమంతా మాట్లాడుతున్నాడు సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ము కొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు దేవుని కుమరనబడును మరియు చాలా చాలు కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు మన ప్రభు పరిశుద్ధు దూత సాక్షిమిస్తున్నాడు అయన దేవుడు అని సాక్షిమిస్తున్నాడు కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి ఆయన దేవుని కుమారుడు ఆయన పరిశుద్ధుడు దేవుడు తన కుమారుని మన బలిగా అర్పించాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన దేవుని కుమారుడు రెండవదిగా మార్కు సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఐదవ మార్కు సువార్త మొదటి అధ్యాయము ఇరవై వచనంలో ఆయన దానికి పైన చదువు సార్ పైన ఇరవై నాలుగు చదవండి స్టార్ట్ అవుతుంది చూడండి అంతటి వారు కపెర్న హోము లోండి కపెర్న హోము అనే పట్టణానికి వాళ్ళు వెళ్ళిండ్రు కపెర్న హోము అంటే మీకు అర్థం కావాలా కపెర్న హోము అంటే దేవదూతల పట్టణము దాని పేరు అమెరికాలో కూడా ఒక దేశం ఒక పట్టణం ఉంది లాస్ ఏంజలీస్ అంటారు లాస్ ఏంజల్స్ అంటారు దాన్ని లాస్ ఏంజల్స్ అంటే ఇప్పుడు ఏం జరిగింది చూడండి దేవదూతల పట్టణంలో చదవండి ఇప్పుడు తపెర్న హోమ్ లోకి వెళ్ళింది యేసు ప్రభు తన శిష్యులతో పాటు కలిసి ఏం జరిగింది చూడండి వెంటనే ఆయన విశ్వాతి రమణ జన సమూహంలో సమాజ మందిరంలోకి పోయి ఆయన శాస్త్రుల వనే కాక అధికారము వల వాడి వనే వారికి బోధించరు గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది దాని తర్వాత ఏం జరిగిందో చూడండి ఆయన ఆయన శక్తితో బోధించినాక వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అటువంటి శక్తితో బోధించినాక ఏం జరుగుతుంది అనే విషయం కూడా మనం తెలుస్తున్నాం చూడండి ఆ సమయమున సమాజ మందిరంలో ఈ విషయం బాగా తెలుసుకోండి ఆ సమయంలో ఆయన బోధించినాక ఏం జరిగింది ఒక అద్భుతం వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒక్కడుండేను అంటే మందిరంలో దయ్యలు పట్టినవాడు ఉన్నాడు అని చెప్తుంది వాక్యం చదవండి సార్ వాడు నజరేయడ మాతో నీకేమి మమ్మను నర్సింపజేతికి వచ్చి తీవా నీవెవడవో మాకు తెలియను నీవు పరిశుద్ధుడేవుని పరిశుద్ధుడవు దయ్యాలు కూడా సాక్షమిస్తున్నాయి మన ప్రభువు దేవుని పరిశుద్ధుడు ఆ పట్టణం ఏమో దేవదూతల పట్టణం అనుంది కానీ అక్కడ దయ్యాలున్నాయి మీకు అర్థమవుతుందా దేవుని పట్టణము దేవదూతల పట్టణంలో దయ్యాలు ఎందుకుంటాయి అంటే దేవదూతలు విడిచిపెట్టినాయి ఆ పట్టణాన్ని పట్టణానికి పేరు పెట్టుకున్నంత మాత్రం దేవదూతలుంటారా దేవుడు ఉంటాడా నువ్వు ఎంత మంచి పేరు పెట్టుకున్నా నీ దేవదూతలుంటారు అనుకుంటున్నావా ఉండరు దేవుడు అనుకుంటున్నావా ఉండరు నీ నడవాడి నీ ప్రవర్తన ఆయన కొరకు సమర్పించుకున్నప్పుడు ఆయన ఆయన దూతలు ఇక్కడ దిగొస్తారు ఇప్పుడు మన మధ్యలో దేవదత్తలు సంచరిస్తున్నారు మీరు చూడగలరా మీ ఆత్మీనేతంతో మీ హృదయంలో చూడండి ప్రతి ఒక్కరి దగ్గర ఇద్దరిద్దరు దేవదలు ఉంటారు అనేక మందికి దర్శనాలు కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే పరిశుద్ధులు ఆయన స్థుతించినప్పుడు ఖచ్చితంగా ఆయన దిగ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన ఉంటారో అక్కడ నేను ఖచ్చితంగా వారి మధ్యలో నివసిస్తానంటు కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం ఇక్కడ ఆయన పరిశుద్ధుడు దేవుని పరిశుద్ధుడని దయ్యాలు సాక్షిమిస్తున్నాయి ఆ పట్టణంలో ఇంకొక విషయం జ్ఞాపకం చేయాల ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఆయన బలి అర్పణ మనకి పనికిరాదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మరణము మనకందరికి పాపం నుంచి విమోచన రక్షణ కల్పిస్తుంది చూడండి త్వరగా యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఇక్కడ ఒక అవిశ్వాసి నాకు ఏ తపిదం కనిపిస్తలేదే అని సాక్షిమిస్తున్నాడు మన ప్రభు గురించి చూడండి యోహన్ సువార్త పజనిదవ దేము ముప్పయ వచ్చనం అందుకు వారు వీరు దుర్మార్గుడు కాడలా వీని నీకు అప్పగించి ఉండును మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చడి మరణశిక్ష విధించటకు మాకు అధికారం లేదని అతను చెపిరి అందువలన యేసు సరే స్టార్ పిలాతు అనే వ్యక్తి మన ప్రభు గురించి సాక్షిస్తుండడు ఈయనలో నాకు ఏ కపిత కనిపిస్తలేదు అంటున్నాడు అక్కడ వాక్యంలో ఇనులో నాకు ఏ ఆయనకి రక్షణ అనుభవం లేదు దేవుడి గురించి జ్ఞానం లేదు కానీ మన ప్రభుత్వం చూడగానే అంటున్నాడు నాకు ఈయనలో ఏ తపి లేదు మరణానికి అప్పగించమంటున్నారు ఈ విషయం మనం జాగ్రత్తగా అక్కడ ధ్యానించాలా ఇంకొంచెం కింద చదివా వచ్చిన తర్వాత పిలాకు మీరు అతను తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చెప్పున ఆయనకి తీర్పు తీర్చనగా యూదులు ఎవరికి అది చదివేశారు కదా సార్ కింద కిందికే పిలాత్ ఇప్పుడు చూడండి పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిచి యూదుల రాజు నీవేనా చూడండి నువ్వు యూదుల రాజు నీవేనా అని అడిగాక మన ప్రభు జవాస్తున్నాడేమని చూడండి యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచుందావా లేక ఇతరులు నీతో నన్ను కూర్చి ఇది చెప్పిరా అది అని అడిగాను అందుకు పిలాతు నేను యుదురనా అవును చదవచ్చా నా రాజ్యము ఇలోక సంబంధమైనది కాదు నా రాజ్యము అయితే నేను యుద్ధులకు అప్పగింపడినట్ల నా సేవకులు కురారుదరు ఇప్పుడు ఇప్పుడు వినండి జాగ్రత్తగా మన ప్రభు ఏమని జవాబిస్తున్నాడో పిలాతు అనే ఆయన అధికారం ఉంది మన ప్రభుత్వని విడిపించడానికి ఆయన మరణానికి అప్పగించడానికి ఆ అధికారం ఉన్న పిలాతు ఏమంటుండో చూడండి ఇప్పుడు చదువు చదువు చదువు ఇంకా కొంచెం కిందికి అందుకు పిలాతు దాని కింద ఇంకా కిందికి వెళ్ళండి రాజునే నేను రాజునే చూడండి నీవన్నట్టు నేను రాజునే సత్యం ను చూడండి సత్యం నుంచి సాక్ష్యం నేను పుట్టినా అంటున్నాడు మన ప్రభుత్వ జాగ్రత్తగా వినండి ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చిండు అంటే సత్యం ను గూర్చి ఇవ్వడానికి అదే ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోండి మీరందరు ఇక్కడ ఉన్నది కూడా సత్యం నుర్చి సాక్షివ్వడానికి అంటే మన ప్రభువే సత్యం కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం అందరం ఈ లోకంలో ఉన్నాం అన్న వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది దాని తర్వాత ఇప్పుడు పిలాతో ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు వినండి చూడండి అందుకు పిలాతు సత్యము అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అడిగాను చూడండి సత్యము ఏమిటి అని పిలాతు ఒక ప్రశ్న మన ప్రభుకి ఇంకా ప్రభు మరణించబోతున్న త్వరలో మరణించక పిలాతు ప్రశ్నేస్తున్నాడు సత్యము అంటే ఏంటి అని ఆయన అడిగితే మన ప్రభు చెప్పక ముందే బాగా అర్థం మన జీవితంలో కూడా నెరవేర్తా ఉంటాయి నీకు సత్యము బయలుపరిచే టైంకి నువ్వు కూడా పిలాత్ లాగానే ఉన్నావా ఒకసారి చూడండి పిలాత్ ఏం చేసి తర్వాత సత్యము అనగా ఏమిటి అని ప్రశ్న వేసి అప్పుడు దానికి ముందే సత్యము అనగా ఏమి అని ఏం జరిగింది చెప్పండి వాను బయటికి వెళ్ళిపోయిండు అది సత్యము అనగా ఏమిటి అని ప్రశ్న వేసి బయటికి వెళ్ళిపోయిండు పిలాతు మన అందరి జీవితంలో కూడా అంతే సత్యము అనేది మనం నేర్చుకోడానికి ఇక్కడికి వస్తున్నాము కానీ అది బయలుపరిచే టైంకి లేచి వెళ్లిపోతా ఉన్నావు పిలాతు జీవితంలో కూడా నెరవేరింది అదే ఆయన చరిత్రలో ఆ ప్రశ్న వేసిన జవాబు వెత్తుకునింటే పిలాతు కుటుంబం రక్షణ పొందేది కాని పిలాత కుటుంబము రక్షణ పొందకుండా నశించిపోయింది ఎందుకో తెలుసా సత్యము అనగా ఏమిటి అని ప్రశ్నేసిన జవాబు కొరకు ఎదురు చూడకుండా క్రైస్తవ జీవితంలో కూడా అంతే సత్యం బయల్పరిచే టైంకి అనేకులు బయటికి వెళ్లిపోతున్నారు అంటే ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నారు మన జీవితం అట్లానికి వీల్లేదు నువ్వు ఎంతగా ఆరాధించి సత్యి గణపరిచి దేవుణ్ణి ఆ చివరికి సత్యం బయల్పరిచే టైంకి నువ్వు కూడా ఈ లోకాన్ని ఈ లోకంలో తట్టి తిరిగి నువ్వు నచించిపోయినవాడవే నచ్చిపోయినవాడవే అటువంటి అవకాశాలు ప్రభు మనకందరికి అనుగ్రహిస్తుంటాడు ఈ దినం నువ్వు ఈ గ్రహించడానికి ప్రయత్నించాలా సత్యము అనగా ఏమిటి అని ప్రశ్నేసి నువ్వు దాని జవాబు వెతకకపోతే నువ్వు కూడా పిలాత లాగానే ఉంటావు కానీ చూడండి పిలాతు మన ప్రభులోని ఆయన సాక్షిస్తుండగా పిలాతు భార్య కూడా దాని గురించి సాక్ష్యం చూడండి మతయసు వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో ఆయనకు ఒక కల కలిగింది ఇప్పుడు ప్రభు చనిపోతున్నాడన్న విషయము అప్పుడు తన భర్త పిలాతు ప్రభు గురించి ఏమి తీర్పిస్తున్న భయంతో ఆమె కలిగిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతూ చూడండి మతయ్య శువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో పిలాతు న్యాయపీఠ అనేది కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్తున్నది పిలాతు భార్య ఆయన తీర్పు తీర్చక ముందు మాట్లాడు ఆయన ఒక సందేశం చెప్పింది పిలాతు భార్య అంటుంది ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు ఆయన నీతి అని సాక్షిమిస్తుంది ఒక అన్యస్తి ఆమెకి కలగలిగింది ఆమె కళలో చూసింది చూడండి మన ప్రభు అనే కళల ద్వారా బయలుపరచుకుంటున్నాడు నా జీవితంలో నేను విషయం అనులకి ఆయన కళల ద్వారానే ఆయన గురించి ఆయన బయలుపరచుకుంటున్నాడు మనకి మట్టుకు ఆయన వాక్యం ద్వారా బయలుపరచుకుంటాడు అందుకే దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి రక్షింపబడ్డవాడు రక్షింపబడ్డదానం రక్షణ పొందని వారికి ఈ అవకాశం లేదు కాబట్టి ఆయన కళల ద్వారా అనేకులకు బయలుపరచుకుంటున్నాడు ఈ రోజు ఎన్నో సాక్షలు వింటా ఉంట ఆయన కళల ద్వారా తను తాను బయలుపరచుకుంటున్నాడు కానీ దాన్ని స్వీకరించిన స్థితిలో చాలా మంది ఈ రోజు కూడా ను రక్షింపబడ్డాక నీకు కళలు అవసరం లేదు వాక్యంలో ఉన్న అన్ని విషయాలు నేర్చుకోవచ్చు ఒకవేళ నేను కళల రూపకంగా బయలుపరచడం నువ్వు నేర్చుకోవచ్చు కొన్ని విషయాలు కానీ వాక్యంలో సత్యాన్ని గ్రహించడానికి నువ్వు ప్రయత్నించాల చూడండి పిలాతు తన పిలాతు భార్య కూడా ఆయన నీతి అని సాక్ష్యం ఇస్తుంది దాని రాజు కూడా ఇతడు నీతి మంతుడు అన్న సాక్షన్ అంటే ఈయనలో ఏ పాపము లేదు ఇనలో ఏ తప్పు లేదు అనే సాక్ష్యం ఇస్తుంది చూడండి లూకాసు వార్త ఇరవై పద్నాలుగు పదిహేను వర్షాలలో పిలా తక్కుడు మరోసారి నాకు ఈయన మీద ఏ నేరాలు కనిపిస్తుంది ఏ కూడా హేరో కూడా కనబడలేదు హేరో రాజు కూడా మన ప్రభుల్లో ఎటువంటి తప్పిదం కనిపించలేదు ఎటువంటి పాపం అతను లేదు అతని మీద లేదు కాబట్టి ఆయనలో ఈ లోకంలో ఎవరికి కూడా ఆయన మీద తప్పులు కనిపించలేదు ఇంతవరకు కాబట్టి ఇప్పుడు చూడండి లూకాసు వార్త ఇరవై అధ్యాయము నలభై ఒకటంలో ఆ శిలో మీద ఆయన పడుతున్న బాధ కనిపిస్తుంది మనకి అక్కడ ఇద్దరు దొంగలు కూడా అతనితో పాటు సిలువై పడ్డారు ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి కుడివికి ఎడమకు ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు ఆయనతో పాటు మొదటి మొదటి దొంగ ఏమంటున్నాడు నువ్వు నిజంగా దేవుని కుమారు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అని ప్రశ్నిస్తున్నాడు కానీ రెండవ దూత రెండవ దొంగ ఏమని మాట్లాడుతుందో చూడండి మనకైతే ఈ శిక్ష న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని చూడండి ఒక దొంగ చెప్తున్నాడు మన ప్రభు గురించి సాక్ష్యం ఈయన ఏ తప్పిదము చేయలేదు ఒక దొంగ చెప్తున్నా మనం చేసిన తప్పుకి మనం మనం కరెక్టే తీర్పు పొందుతున్నాం కాని ఈయన ఏ తప్పుదము చేయలేదు ఈయనలో ఏ పాపము లేదు ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇస్తున్నారు ఏ పాపం లేదని సేవా జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైంది ఆయన పరిశుద్ధుడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే రక్షణ అనుభవంలోనికి మనుషులు ఎట్లా రాగలరు ఆయన స్పెషల్ ఈ లోకంలో ఈ సృష్టిలో ఆయన ఒక్కడే స్పెషల్ అని నువ్వు అని రుజుపరచకపోతే ఎట్టు ఆకర్షింపబడతారు ఆయన పరిశుద్ధుడు అని ఎంతో మంది సాక్షాలు ఇస్తున్నప్పుడు ఆయన గురించి ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఎట్లా ఇవ్వగలవు అంత ధైర్యంగా వాళ్ళు సాక్ష్యం అవుతారు దూతలు సాక్షిమిస్తున్నారు దయ్యాలు సాక్షిమిస్తున్నాయి అవిశ్వాసం సాక్షిమిస్తున్నారు విశ్వాసం సాక్ష్యమిస్తున్నారు చూడండి లూకాసుకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఏడవ వర్షంలో ఒక గొప్ప వ్యక్తి ఆయన గురించి సాక్షిమిస్తున్నాడు ఇప్పుడు చూడండి శతాది రోమా చక్రవర్తి రోమా సామ్రాజ్యంలో ఒక శతాధిపతులు అంటే ఒక వంద మందికి మీద ఒక రాజు లాగన్నట్టు ఒక సైనికులకు వంద మంది సైనికుల మీద పెద్దవాడైన శతాధిపతి శత అంటే వంద వంద మందికి అధిపతి అయిన శతాధిపతి ఆ శతాధిపతి మన ప్రభు గురించి సాక్షిమిస్తుండేమని చూడండి జరిగినవి చూసి ఆయన మరాన్ని చూసి ఆ శిల మీద ఆయన బరుతున్న బాధ ఆయన మాట్లాడుతున్న మాటలను చూసి అక్కడ జరిగిన విషయాలను చూసి ఏమంటున్నా చూడండి ఇప్పుడు ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపర్చిడి హ చూడి ఈ మనుషుడు నిజముగా నీతి మంతుడు అని ఒక అన్యుడు సాక్షిస్తు బాధకరమైన విషయం నాకు అన్యులు ఆయన నీతి మంతుడని సాక్షిమిస్తుంటే రక్షింపబడ్డ నువ్వు ఏ రోజు కూడా ఆయన గురించి సాక్షిమిస్తలేవు ఏ రోజు నువ్వు ఆయన గురించి ఎవరికి ప్రకటిస్తలేవు నీ పక్కింటి వారికి ఆయన నీతి ఆయన రక్షింపబడే రక్షకుడు అని ఆయన నిన్ను రక్షిస్తాడని నువ్వు ఎవరికైనా సాక్షి నీ జీవితంలో ఎంత మంది ఆయన గురించి సాక్షిస్తుంటే బాహాకంగా ధైర్యంగా ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యమిస్తుంటే ఆయన నీతిమంతుడు అని సాక్షిమిస్తుంటే ఆయనలో ఎటువంటి తపిదం లేదు అని సాక్ష్యమిస్తుంటే మనం కేవలం ఇక్కడ కూర్చొని ఆరదిస్తున్నామే గానీ ఎవరము కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తలేదు నువ్వు స్వార్థపరును నువ్వు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకపోతే మనుషులు ఎట్లా రక్షణ పొందుతారు ఇది చాలా కష్టతరమైన వాక్యం నేను మీకు ఎందుకంటే నా చిన్ననాటి కాలం నుంచి ఈ రోజు వరకు నేను వింటున్న విషయం ఏంటంటే మన దేశంలో క్రైస్తవుల సంఖ్య కేవలం రెండు శాతమే ఈ రోజు కూడా నా చిన్ననాటి నుంచి వింటున్నా రెండు రెండు శాతం అంటే శాతం అంతే రెండున్నర శాతం మన దేశానికి సువార్త ప్రకటించబడింది ఎప్పుడు తెలుసా పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమ వచ్చినప్పుడు అంటే ఈ రోజు వరకు కూడా రెండు వేల సంవత్సరాలు అయిపోయింది సువార్త దేశానికి వచ్చి అప్పటికి క్రైస్తవులు రెండు పర్సెంట్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకొక మతం ఈ లోకంలోకి వచ్చింది ఈ దేశంలోకి వచ్చింది పదిహేను పదహారు వందల సంవత్సరాల వాళ్ళ వాళ్ళ శాతం పది వాళ్ళ మతం గురించి నేను మీకు చెప్తా కానీ వాళ్ళు మీ పక్కనే ఉంటారు వాళ్ళు బయట నుంచి వచ్చింది ఆ మతం ఈ దేశంలో ఆ గుంపు ఈ దేశంలో పది పర్సెంట్ అభివృద్ధి పొందితే క్రైస్తవుల గుంపు ఎందుకో తెలుసా ఎవరు కూడా సాక్షిస్తలేరు రక్షింపబడ్డ వారు ఆయన సిలువ మరణం గురించి ధ్యానిస్తాం సంతోషంగా దుఃఖపడతాం అంత గాని ఆయన ఎందుకు మరణించిండు అని ఆయన నీతి అని ఎవరు కూడా సాక్షిస్తలేరు సంఘాలు నేను సంఘాల గురించి మాట్లాడుతున్నాను క్రైస్తవ సంఘాలు ప్రపంచం అంతటా సుఖానుభవాన్ని ఆశ్రయించిన ఈరోజు మంచి ఏసీ కండిషన్ ఏసీ రూమ్స్ ఫ్యాన్స్ కింద కూర్చొని దేవుని ఆర్థించాలంటే ఇంటికి అన్నం తిని పండుకోవాలే గాని ఎవరు కూడా కష్టపడి పలు రకాల ప్రాంతాలకు పోయి ఆయన గురించి సాక్ష్యం ఇస్తలేరు ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన రక్షకుడు అని ఎవరన్నా సాక్షిమిస్తున్నదా నువ్వు ఇస్తున్నావా నీలాంటి వాళ్ళు ఇవ్వకపోవడం వల్లనే క్రైస్తవ సంఘము రెండు శాతమే మిగిలిపోయింది ఈ లోకం ఈ దేశంలో రెండు వేల కూడా క్రైస్తవ సంఘం వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాత వేరే మతం వచ్చింది వాళ్ళు పది శాతం పెరిగినరు అది అబద్దమైన బోధ అయినా గాని పది శాతం పెరిగినరు ఇది సత్యం బోధ అయినా గాని రెండు శాతమేనా మీరు ఈరోజు మనము చాలా ఈ శుభ శుక్రవారం నాకెంతో సమాధానం వచ్చింది ఆయన మరణం ద్వారా అని సత్యం తెలిసి కూడా ఇతరుల జీవితాలలో సమాధానం తీసుకొని రావా నువ్వు స్వార్థమే కదా స్వార్థ దేవునికి ఇష్టమా ఇతరుల బాగులు కూడా చూడాలా ఆయన వాక్యం చెప్తుంది ఇతరుల బాగులను చూసుకోవడం క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం ఇప్పటి కూడా రక్షపోవడం ఎవరు ఇష్టం లేదు అందరూ రక్షణం కాబట్టి కేవలం గురించి సాక్ష్యం ఇవ్వకపోతే ఎట్లా రక్షణ ఈ అనులు అందరూ రక్షణ గురించి ప్రకటిస్తున్నారు ఈ నీతిమంతుడు తప్పిపోయిన శిష్యుడు కూడా ఇస్తున్నాడు చూడండి మతార్త ఇరవై ఏడవ అధ్యాయం పన్నెండు మంది శిష్యులు ఒక్కడు తప్పిపోయినట్టు నాలుగో వచ్చినాం మత శుభవార్త ఇరవై అధ్యాయము నాలుగో వచ్చిన ఇస్కొత్ యూదా అనే శిష్యుడు దేవుని అమ్మివేసిన వాడు క్రైస్తవ జీవితాన్ని అనేక మంది యూధాలు ఉన్నారు అమ్మి వేసేవాడు కొంత కాలం క్రితం నీ పక్కన ఉన్నవాడే నిన్ను అమ్మి క్రైస్తవ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ప్రపంచం నీ పక్కన ఉన్నవాడే నిన్ను అప్పగిస్తున్నాడు మన ప్రభుత్వించారు మద్ద వార్త పదవాద్యంలో చూస్తాం ఈ విషయాన్ని ఒకరిని ఒకరు అభ్యంతర పరుచుకుని అప్పగించుకుంటారనుంది చివరి కాలంలో క్రైస్తవులు నువ్వు క్రైస్తవన్ మాటే అబ్బాయి నేను క్రైస్తవుని కాదు వీడా క్రైస్తవుడు అని అప్పగిస్తారంట మరణానికి నేను క్రైస్తవుని కాని విడిచిపెట్టేస్తారంట ప్రభుని ఇస్కరిపెట్టినసే కానీ ఆయన పశ్చాత్తాపడి నేను చేసింది చాలా భయంకరమైన ఎవరికి కూడా అటువంటి పని అటువంటి పాపం చేయకూడదు మన ప్రభు పక్కనే ఉండి మన ప్రభుతో పాటు తిన్నవాడు మన ప్రభుని తన్నవాడు కాల్తోని మన ప్రభుని అంబేషడు ముప్పై వెండి కాసులకు అటువంటి మనిషి ఒకడు ఉండకపోడం మంచిది కానీ అనేక మంది ఇస్కర్ యూదాలు క్రైస్తవ సంఘంలో ఉంటారు అన్న విషయం ప్రభు మంతా మాట్లాడుతు చివరికి అట్లనే యాకబు రాష్ట్ర కూడా అంటాడు హెబుల్ రాష్ట్ర కూడా అంటాడు అనేక మంది ఏషావులాగా తయారెత్తారు చివరి కాలం క్రైస్తవులు ఏషావు తర్వాత రక్షణ పొందడం కొరకు కన్నీరు విడుస్తూ ఎంతగానో వెతికిడు గాని ఆయనకి ఆయన పరిశుద్ధుడు అని నువ్వు సాక్ష్యము నీ జీవితాంతం నువ్వు ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది ఏమంటున్నా చూడండి ఇప్పుడు నేను చాలా తప్పు చేసిన నేను పాపం చేసిన అంటుండేమని చదవచ్చాడు నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని ఆయన నిరపరాధి సచ్చిపోతున్నాడు ఇంకా ఉరి పోసుకుంటున్నాడు చెట్టుకి ఉరి ముందు అంటున్న మాట ఇది నేను నిరపరాది రక్తమును అప్పగించిన మన ప్రభువు నిరపరాధి అనలో ఏ అపరాధం లేదు అన అని ఒక తప్పిపోయిన శిష్యుడు అంటే అవిశ్వాసి తప్పిపోయిన వాళ్ళందరూ అవిశ్వాసు ఒక అవిశ్వాసి ఒక శిష్యులాగున్నాడు దేవునితో సేవ చేసిన వాడు మన ప్రభుత్వం అనేక ఊర్లు తిరిగి అద్భుతాలు చేసిండు దయాలను వెలగొట్టిండు ఇసుక చూసిండ్రు అద్భుతాలు చేసిండు ప్రభు దగ్గరికి వచ్చి ప్రవ్వా నీ నామం నా దయ్యను గజగజ ఒరుకుతూ వెళ్ళిపోతే ప్రవ్వా దాన్ని బట్టి ఎందుకు ఆనందిస్తున్నారు పరలోకంలో మీ యొక్క ఆనందం అధికం అవును దాన్ని బట్టి సంతోషించేవను బట్టి నీ సేవలో దయాలు మీరు ఆనందించకండి కానీ పరలోకంలో మీ యొక్క ఆనందం అధికమవుతుంది మీరు ఈ లోకంలో చేసిన సేవ మీరు ఈ లోకంలో నా గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు ఆనందం అక్కడ ఎక్కువ అవుతుంది కానీ క్రైస్తవ జీవితంలో బలమైతే ఏంటంటే నాకు ఈ లోకంలో ఆనందం కావాలా నేను సాధ్యమైన కాడికి ఆనందంకి దూరంగా ఉంటా ఎక్కడైనా పార్టీలు జరిగితే సరే మనుషుల సంబంధాలు ప్రాముఖ్యం కాబట్టి పోయి కలుస్తా అక్కడి నుంచి తప్పించుకోవాలి కూర్చున్నవంటే ఇక నీకు ఆనందము సుఖము వాటికి ను బలహీనంగా అయిపోతావు వాటికి బానిస అయిపోయిన దాని నుంచి బహిరంగ బానిస కావద్దు మనం పార్టీస్ కి బానిసలు కావద్దు మనం ఈ లోకంలో క్రైస్తవ జీవితం ప్రతి క్షణం గురించి నేను సాక్ష్యం ఇవ్వాలా అసిలో మరణం గురించి నేను సాక్ష్యం ఇవ్వాలా అన్న తపన తప్ప ఈ లోకంలో ఏముండదు అది నువ్వు తీర్మనించుకోవాల ఇక్కడ ఉన్న అటువంటి తపన ఉంటది బయట ఉన్న వాళ్ళను తపన ప్రతి స్థలంలో మీ ఇంటికి వచ్చే వాళ్ళకి ఆయన పరిశుద్ధుడు నీతి మంతుడు రక్షకుడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలగా ఇంతమంది సాక్షిస్తారు చూడండి శాస్త్రుల పరిశీలి అంటే అబద్ధ బోధకులు కూడా ఆయన గురించి సాక్షిస్తారు చూడండి మత వార్త ఇరవై అధ్యాయము పదిహేనవ వచనం చూడండి పరిశీలి అంటే మత మతంలో ఉన్న అధికారులు మతాధికారులు లేక రిలీజియస్ లీడర్స్ అంటారు వాళ్ళకి మన ప్రభు అంటే ఇష్టం లేదు మన ప్రభుని ఎట్లా చంపాలా అని తీర్మనించిన వాళ్ళు ఈ పరిచైలు అనే గుంపు అదొక చిన్న గుంపు అప్పుడు పరిచైలు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచవల్ అని ఆలోచన చేసిరి అంతేనా మీరు ఎక్కడ చదువుతు పదిహేనవ వచ్చిన బోధ నువ్వు సత్యవంతడండి దేవుని మార్గము సత్యంగా బోధించినవ నువ్వు నువ్వు ఎవరిని లక్ష్య వాడవని మేము ఎరుదు చాలా నువ్వు ఎటువంటి వాడవు మరో సత్యం చదవండి బోధ కూడా నీవు సత్యవంచమై ఉండి దేవుని మార్గం సత్యంగా బోధించినవని నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు నువ్వు సత్యం దానికి మీద ముందు ఇంకొచ్చే వాక్యం వచ్చాడు పరిచేలు ఆయనలో తప్పిదము లెక్క ఆయనలో ఏ తప్పు ఆయన తప్పు పోగా నువ్వు సత్యవంతుడవు నువ్వు బోధ దేవుని బోధని ప్రకటించేవాడవు ధైర్యంగా ప్రకటించేవాడవు అని ఆయన గురించి సాక్షిస్తున్నారు నీలో ఏ తప్పిదము లేదు అన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపం చేస్తాను నువ్వు చెప్పేది సత్యం ఆయన సత్యవంతుడు అన్న సాక్ష్యాన్ని వాళ్ళు అక్కడ ప్రకటిస్తున్నారు ఇప్పుడు క్లుప్తంగా నేను వాక్యాన్ని చూపి ముగించక ముందు మన ప్రభు తన నోటి నుంచి ఏం చూడండి మత వార్త మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన అందుకు యోహను చూడండి బాక్సం నుంచి యోహన్ కూడా అంటున్నాడు నేను నీ యుద్ధం నుంచి బాక్సం పొందాలి ఎందుకంటే నేను పాపి నేను పాపంలో పుట్టినవాణ్ణి కాబట్టి నువ్వు నాకు బాప్సం ఇవ్వాలా నేను నీకు ఎట్లా బాప్సం ఇవ్వాలా నీకు అసలు బాప్సం అవసరం లేదు కదా మన ప్రభుకి బాప్తిజం అవసరం లేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి కాని ఆయన బాప్తిజం పొందడానికి బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ వచ్చిండు అప్పుడు ఆయన ఏమంటున్నాడు నీకెందుకు బాప్సం నేను ఇవ్వాలా నీకు అవసరం లేదు కదా అసలు తీసుకోవాలా కదా నీకెందుకు బాప్సం కావాలా అని రుజువు పరుస్తున్నా అంటే నీకు బాప్తిజం అవసరం లేదు ఎందుకంటే నువ్వు పరిశుద్ధునివి కానీ ప్రభు అంటడు ఈ మటుకు సరే నీ పని నువ్వు చెయ్యి నువ్వు ఈ లోకంలోకి వచ్చింది బాప్సం ఇవ్వడానికే కాబట్టి నన్ను బాప్సని పర్లేదు అంటాడు ఆయనకి బాప్తిజమం అవసరం లేదని బాప్సం ఇచ్చి వ్యూహాలు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి కాని మనకందరికి బాప్సం అవసరం కాబట్టి ఆయన ఒక విధానాన్ని నేర్పడానికి అవసరం కానీ మనకు మార్గం చూపించడానికి కొరకు ఆయన అక్కడ బాప్సం పొందినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఆయన పరిశుద్ధుడని ఇంతమంది మంది సాక్షినిస్తున్నారు మళ్ళీ నువ్వు ఆయన గురించి సాక్షిస్తున్నావా చూడండి పేతుడు రాసిన రెండవ పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పేతుడు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చి ప్రియలారా వీటి కొరకు కనిపెట్టేవారు కనుక వేటి కొరకు రాబో వాటి కొరకు తిరిగి రానైన వాటి కొరకు కనుక మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి చూడండి ఆయన దృష్టికి నిష్కలంకులుగా నింద రహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి ఇక మీదట ఒక నిమిషం మీరు ఆయన దృష్టికి ఎట్లా ఉండాలా ఇక మీదట నిష్కలంకులుగా అంటే నీలో ఏ కలంకం ఉండద్దు అంటే ఎటువంటి పాపముండదు నిష్కలం అంటే అది పాపము లేని వారుగా దాని తర్వాత నింద నింద లేని వారిగా నీ మీద ఏ నింద ఉండదు చూడండి ప్రగర గ్రంథంలో చూస్తాము సైతానుడు వాడు దేవరాత్రులు మన సహోదరుల మీద నేరాలు మోపుతు దేవుడి సన్నిధిలో వాడు ప్రతిక్షణం మన దేవుని సన్నిధిలో నిలబడి నీ మీద నా మీద నేరం మోపడానికి ప్రయత్నిస్తున్నాడు చెప్పండి నీ మీద వాడు అక్కడ నేరం మోపుతుంటే వాడు అబద్ధం చెప్పగలడా దేవుని సన్నిధిలో నువ్వు ఎట్లా జీవిస్తున్నావో అక్కడ చెప్తుండ్రు సహోదరుల వారి మీద వాడు అక్కడ నేరాలు మోపుతున్నాడు అక్కడ మనం ఎట్లా జీవిస్తాం ఈ లోకంలో వీళ్ళు కేవలం ఆదివారం కొంతసేపు దేవుని సృతిస్తారు గనపరుస్తున్నారు కానీ వీళ్ళు ఉత్తప్పుడు అనిల్లాగా జీవిస్తున్నారు వీళ్ళు వీరి మీద ఎటువంటి నింద ఉంది అని దేవుని సన్ని చెప్తుంటే దేవునికి కోపం వస్తా ఉంటారు ఎందుకు కోపం వస్తుంది తెలుసా నువ్వు వానికి అవకాశం ఇస్తున్నావు నీ మీద నేరం మోపడానికి క్రైస్తవ జీవితంలో ఉన్న బలైనది వాడు దివరాత్రం లు మన సహోదరుల మీద దేవుని సన్నిధిలో నేరాలు మోపుతున్నాడు నువ్వు ఉంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలా నువ్వు నిజంగా పరిశుద్ధుడిగా ఉంటే ఆ వాడు నీ మీద ఎందుకు నేరాలు మోపుతాడు దేవుడు సన్నిధిలో అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా కరెక్ట్ సైతానా నా పిల్లలు తప్పులు చేసిండ్రు కాబట్టి నేను ఇప్పుడు నీకు వాడికి అప్పగిస్తున్న పో యోగు జీవితంలో చేసినామో లేదా సరే యోగు తప్పు చేసినట్టు మనకు కనిపించాడు ఎక్కడ తర్వాత తెలుస్తుంది యోగు జీవితం ఎందుకనే శ్రమల పాలైందని మరి వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేసిండ్రు పైకప్పు పడి అందరు చనిపోయారు కదా పది మంది పిల్లలు సైతానికి అధికారం ఇచ్చాడు దేవుడు సైతానికి అధికారం ఇవ్వకపోతే కూడా వాడు ముట్టలేడు వాడు దివరాత్రులు మన మీద నేరాలు మోపుతుంటే దేవుడికి కూడా కోపం వస్తాడు కోపం పో నీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోపో అని అప్పగించినప్పుడు అప్పుడే మనకి రోగాలు కష్టాలు వస్తా ఉంటాయి నువ్వు నిజంగా నిష్కలం కొను ఉంటే సైతాన్ కూడా నిన్ను ముట్టలేడు చాలా మంది వచ్చి బ్రదర్ నాకు ప్రార్థన చేయి బ్రదర్ సైతాన్ గడు బాగా పనిచేస్తుంది బ్రదర్ నా మీద మంత్రాలు పడేస్తారు బ్రదర్ అని చెప్తా ఉంటారు మీ మీద ఎందుకు సైతాన్ పని చేస్తుందో నీకు తెలుసా మీ మీద మీరు అవకాశం ఇచ్చారు వాడికి మీకెందుకు అనారోగ్యాలు మీరు ఎందుకు అనారోగ్యాల పాలవుతున్నారు మీరెందుకు కష్టాల పాలవుతున్నారు మీరు వాడికి అవకాశం ఇస్తున్నారు మీరు నిజంగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా మీరు కూడా జీవించింటే వాడికి అవకాశం ఇవ్వకపోయేవాళ్ళు ఒకవేళ శ్రమలు వచ్చినా ప్రదాన్నకే ప్రభు ఎందుకంటే పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉన్నావు కాబట్టి నిందరహితునుగా ఉన్నావు కాబట్టి నీ మీద ఏ నింద ఉండడానికి వీల్లేదు వీడు కేవలం ఆదివారమే పరిశుద్ధంగా కనిపిస్తాడు ఉత్తప్పుడు వాడు అన్యులాగా కనిపిస్తాడని దేవుడు సందేవాడు నేర దేవుడు కరెక్టే నాకు కూడా తెలుసు నీకే కాదు నాకు కూడా తెలుసు ఎందుకంటే సమస్తం తేటగా కనిపిస్తుంది నాకు అంటున్నాడు ప్రభు నీ హృదయం ఎటువంటిదో ఆయనకి బాగా తేటగా తెలుసు ఇద్దరు నువ్వు గమనించుకో ఈ విషయాలను నేను ఇంకొక హాఫ్ అవర్ లో వాక్యాన్ని ముగించబోతున్నాను కాబట్టి మనం అందరం సమర్పించబడాలంట నిష్కలంకులుగా నింద అంటే ఎటువంటి మచ్చ నీవులో ఉండద్దు పశువులో ఎటువంటి మచ్చ లేదు బలి అర్పించే టైంకి ఆయనలో ఎటువంటి పాపం లేదు ఎటువంటి మచ్చ లేదని ఇంతమంది సాక్షిచ్చారు ఆయన మరణించే టైంకి ఆయన పరిశుద్ధుడు అని ఎంతమంది సాక్షిస్తున్నారు ఇప్పుడు మన ఆయన స్వీకరించడం కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమందరం పరిశుద్ధంగా తయారుపరచబడ్డ విశేషంగా ప్రభురాత్రి భోజనంలో పాల్పొందిన మనమందరము పరిశుద్ధంగా జీవించకపోతే వాడు నీ మీద నిందలు మోపుతాడు వాడు నీ మీద నేరలు మోపుతాడు నీ ప్రార్థనలు అప్పుడు ఆగిపోతాయి ఎందుకంటే నీ మీద నింద ఉంది నీ మీద నేరం ఉంది నీ మీద పాపం ఉంది అవి అడ్డుగా ఉండిపోయి ఆయన సరిదికి ప్రార్థనలు వెళ్ళవు కాబట్టి నువ్వు గ్రహించాలి ఈరోజు నీ మీదేమన్నా నిష్కలంకం నీ మీదేమైనా కలంకం ఉందా నీ మీదేమైనా నింద ఉందా దాని నుంచి నువ్వు బయటపడడానికి ప్రయత్నించు నువ్వు ప్రార్థనతో చేయాల నాలో ఇంకా ఏమైనా నిష్కల నిందలుంటే నేరాలుంటే చూపించబడవ నాలో పాపం ఉంటే చూపించుడండి అనేక పర్యాలు మనము తెలియక ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటాం ద్వేషిస్తూ ఉంటాం మనుషులని కోపించడం పాపం అని కూడా వాక్యం ఉంది నువ్వు అనేక పాపాన్ని చూపిస్తాడు ఒక రకంగా పాపమే ద్వేషము పాపమే అబద్దము పాపమే ఇంట్లో ఉండి లేదని చెప్పడం పాపమే ఉండి లేదని చెప్పడం పాపమే ఇవన్నీ పాపాలే రకరకాల పాపాలు మనం చేస్తా ఉన్నాం రక్షింపబడ్డ వాళ్ళం వాళ్ళు నుంచి నీకు ఎవరి విడుదల కనిపిస్తాడు కేవలం మన ప్రభుత్వం తప్ప ఎవరిని కనిపించాడు కాబట్టి వాడు నీ దివారాత్రులు అంటే ఇరవై గంటలు మన మీద నీరాముక్తులు దేవుని సన్నిధిలో మనం వానికి అవకాశం ఇస్తున్నాం ఈ రోజు నుంచి నువ్వు తీర్మానించుకో నువ్వు ఆయనకు అవకాశం లేదు మనకి మన ప్రభుత్వంగా తయారు చేసిండు కాబట్టి నువ్వు ఆయన కొరకు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలా అందు కొరకు మనం క్లుప్తంగా ఆ శిలో మీద ఆయన చూపించిన ఆయన విధానాలు ఆయన మార్గాన్ని మనం కొంత గనించి ప్రయత్నించినాం మొదటిదిగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము తెలియ మీద ఆయన మాట్లాడిన మొదటి మాట బాగా చాలా నిమిషం సార్ ప్ర సంఘాలలో ప్రతి ఆ శుభ శుక్రవారం రోజు ఈ ఏడు మాటలు ధ్యానిస్తూ ఉంటారు ఈ ఏడు మాటలు తప్ప అంటే మన ప్రభు ఏడు మాటలే మాట్లాడిడా ఇంకా మాట్లాడలేదా బైబుల్ అంతా ఆయన మాటలే కదా బైబిల్ అన్ని మాటలు అయినాయే ఆచారబద్ధంగా ఏడు మాటలు ధ్యానిస్తూ ఉంటారు కానీ మనము ఆచారబద్ధంగా వాటిని ధ్యానించం ప్రతి సంఘంలో ఏడు మాటలు జానిస్తారు దాని తర్వాత వెళ్ళిపోతారు అని మర్చిపోతారు మళ్ళీ వచ్చే సమయంలో ఏడు మాటలు జానిస్తారు వాటిని ఆత్మీయంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలా ఆయన పరిశుద్ధులు మన కొరకు కాబట్టి ఆయన ఆయన మరణించే టైంకి ఆయన జీవితం ఎట్లా ఉందో పరిశీలించి నేర్చుకోవడానికి కొరకు మనం కూడా మన కాలాన్ని ముగించేంత వరకు ఎట్లా జీవించాలా అని ఈ మాటలు ప్రకటిస్తున్నాడు చూడండి ముప్పై నాలుగు వర్షాలు చదవండి తండ్రి వీరేమి చేరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను మొదటి మాట అది చాలా మంది ఏమంటారంటే ప్రభు శిలం మీద ఉండి తండ్రిని ప్రార్థిస్తుందంటే తండ్రి వేరే కుమారుడు వేరేనా అని అంటారు ఫస్ట్ పాయింట్ ఒక విషయం బాగా అర్థం చేసుకోండి తండ్రి నేను ఏకమై ఉన్నామన్నాడు కాబట్టి పాత కాలంలో మన ప్రభు తన బిడ్డల్ని చేయబెట్టుకుని ఒక తండ్రిలాగా అందుకు మన దేవుణ్ణి తండ్రి అంటాం మనం ఇతర మతాలలో తల్లి అంటారు కానీ మన విశ్వాసంలో బట్టుకు మన ప్రభు మనం తండ్రితో పోలుస్తాం తండ్రినే ఆయన పోల్చడం తండ్రినే కాబట్టి యేసు ఆ శిలి మీద మాట్లాడిన మనకొక మార్గాన్ని చూపిస్తే ఏంటంటే నీ జీవితంలో కూడా నువ్వు అట్లనే ప్రవర్తించాలా ఎవరన్నా నిన్ను కష్టపెట్టినప్పుడు ప్రవ్వా వీరిని క్షమించు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ఆ విషయం మరోసారి మరోసారి చూడండి తండ్రి వీరేమి చేయించున్నారు వీరు నాకు ఎంతో కష్టపెడతారు నన్ను గాయ పెట్టినారు నాకు ముళ్ళ కిరటం నాకు మేకలేసి కొట్టిండ్రు సిల్వకేసి కొట్టిండ్రు నన్ను హేళన చేసిరు నా మీద ఉమ్ము వేసిరు నన్ను గుద్దీండ్రు నన్ను తన్నిండ్రు వీళ్ళు ఏం చేస్తారు ప్రవ్వా వీళ్ళని క్షమించినైనా అన్న ప్రార్థన ఆత్మలో ఎదిగిన అట్లా ప్రార్థన చేయగలడు నీకొక విషయం అర్థం చేసుకోండి నిన్ను ఎవడన్నా కొడితే తిడతావా నిన్ను ఎవడన్నా తిడితే కొడతావా అంటే నువ్వు ఆత్మలో ఎదగలేదన్నట్టు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీ ఇంటి మీదకి ఎవడన్నా పొటనీకి వచ్చినా నేను తిట్టనికొచ్చినా వాణ్ణి క్షమించుము ప్రవ్వా అని ప్రార్థించే స్థితికి నువ్వు ఎదిగితేనే నువ్వు ఆత్మలో ఎదిగినట్లు పెద్ద పెద్ద పాస్టర్స్ కూడా అక్కడ చేయలేరు నేను చూసినా కదా రే అంటాడు తిట్టనీకి వస్తే ఏం రా ఏమంటున్నావురా అంటే నీలో క్షమా గుణం లేదు ప్రవ్వాణ్ణి నేను క్షమించలేకపోతాను ప్రవ్వ నాకు ఎంతో కష్టంగా ఉంది ప్రవ్వా ముందు నన్ను క్షమించండి ప్రవ్వ నేను వాడికి క్షమించేటట్లు నాకు మనసు దే ప్రవ్వ అన్న ప్రార్థన నీకు అవసరం లేదు ఆయన శిల మీద బాధలు అనుభవిస్తూ నా నేను అనుకుంటా ఒకవేళ నువ్వు గాని నేను గాని ఆ శిల మీద అట్లా కొన్నింటే అందరినీ తిట్టే కింద నీ బ్రతుకుల మనుబొయ్యా ఇంకేమేమో తెలంగాణ భాష నాకు సరిగి రాదు తెలంగాణలో బొట్టి పెరిగినా నాకు తెలంగాణ భాష రాలే ఎందుకంటే రాదు అటు ఊర్ల రంగారెడ్డి ఇటు నల్గొండ అటు దిక్కు పుట్టలోకి ఆ భాష వస్తుంది నాకు టక్కునే వస్తలేవు భాష శాపనార్థాలు అంటాం కదా నీ నోట్లో మన్నుబయ నీ కడుపు కాలా నీ నోట్లో మనుభయ ఇట్లా తిడతాం మనం అంటే నీకు కష్టమైతే నీకు కష్టాలు పెడితే అంటే శాపాలు పెడతావుని మీద కానీ మన ప్రభు పెట్టలే శిల మీద ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎన్నిసార్లు జరిచిన ఈ వాక్యాలు నాకు తెలుసు ఆయన శిల మీద బాధ అనుభవిస్తూ కూడా ఇంకా కొంచెం సేపు ఉంటే మరణిస్తాడు ఆ టైంలో అంటున్నాడు తండ్రి మీరేమీ చేస్తున్నారో మీరు ఎరగరు వీళ్ళకి తెలియద్దైనా వీళ్ళు పెద్దవాళ్ళేనైనా వయసు బలిన వాళ్ళేనైనా ఎంతగానో బాధ పెట్టయినా అయినా కానీ వీళ్ళు తెలియక నన్ను చంపుతున్నారు ప్రవ్వా వీళ్ళు తెలియక అని ప్రార్థన చేస్తున్నాడు నువ్వు అట్లా ప్రార్థన చేయగలవా రోజు నుంచి అప్పుడే నీకు ఈ వాక్యం ఈ మాట అర్థమైనట్టు లేకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం గుడ్ ఫ్రైడే కూడా నీకు ఈ వాక్యం అర్థం కాదు ఈ రోజు నుంచి నువ్వు అట్ట ప్రార్థన చేయగలవా నీ పక్కింటిని గురించి ప్రవ్ నా పక్కింటి ఏం చేస్తుండో వానికి తెలియదు ప్రవ్వా నన్ను దూషిస్తుండు నన్ను ద్వేషిస్తుడు ప్రవ్వా నా మీద పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాడు ప్రవ్వా వాని క్షమించు ప్రవ్వా అని ప్రార్థించగలవా నువ్వు దేవుని కుమారుడు దేవుని కాదు నేను చెప్పేస్తున్నా నువ్వడి చెప్పడం కలసి వాక్యం చెప్తుంది మైసవార్త హైదరాబాద్ ఎప్పుడు దించలేదా కాబట్టి మన ప్రార్థన ఎట్లా ఉండాలా మన మనం కబురుంచి నేర్చుకుంటున్నాం వీరేమి చేరగరు కాబట్టి క్షమించినైనా కాబట్టి నీ హృదయం ఈ నుంచి క్షమా హృదయం మారాల క్షమా గుణం కలిగిన హృదయంలాగా ఈ నుంచి మారాలా ప్రతి ఒక్కరిని క్షమించే నీ ప్రార్థన ఉండాలి ఈ నీకు కష్టం పెట్టినా ఎవరైనా నీకు నష్టం కల్పించినా వాడిని క్షమించు ప్రవ్వా అనే ప్రార్థన ఈ అటువంటి ప్రార్థన కన్నా స్పందిస్తాడు నేను ఆశ్రయిస్తాడు ఖచ్చితంగా ఆ ప్రార్థన రెండవదిగా లూకా అధ్యాయం ముప్పై ముప్పై మూడవ వచ్చినొంగతో మాట్లాడుతున్న మాట నేడు నీవు నాతో కూడా పరదశలో ఉంది అని నిజంగా నీతో చెప్తున్నాన కాబట్టి ఆ దొంగ గురించి మనం ధ్యానించడం ఇంతకు ముందు రెండవ దొంగ మొదటి నువ్వు నిజంగా దేవుని కుమారం అయితే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అని ప్రార్థిస్తున్నాడు అని అడుగుతున్నాడు అంటే ద్వేషం రీతిగా ద్వేషం ఏ నువ్వడి అన్నట్టు కానీ దొంగ రెండవ దొంగ అంటాడు అరే మనం చేసే తప్పుకు మనకు శిక్ష సరైంది కానీ ఈయనలో ఏ తప్పు లేదు ఏ తప్పు అని నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తాడు చివరికి చనిపోయే టైంలో కూడా రెండవ దొంగకి రక్షణానుభవం దొరికింది వాడు జీవితాంతం దొంగలాగా జీవించిన లాస్ట్ కి రక్షింపబడ్డాడు అని నువ్వు అనుకోవచ్చు నాకు కూడా లాస్ట్ లో రక్షణానుభవం దొరకది ఈ రోజే మంచి దినం ఈ రోజు తర్వాత నీకు ఇంకొక దినం దొరకకపోచ్చు రక్షణానుభవం కాబట్టి నేను కూడా దొంగలాగా లాస్ట్ దినం వరకు ఎదురు చూస్తా అప్పుడు నా ప్రాణాన్ని నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటా అని వెయిట్ చేయడానికి వీలు లేదు దొంగ హృదయం రెండవ దొంగ హృదయం మార్పు చెందింది మన హృదయం కూడా మార్పు చెందాలా అన్న విషయాన్ని జ్ఞాపం చేసి నీ ప్రార్థన ప్రవ్వా నన్ను నీ సన్నిలోకి చేర్చుకో ప్రవ్వా నీ సో అని ప్రార్థించాలా ఆ ప్రార్థన నేర్పడానికి వరకు ప్రభు మనకు ఆ విషయం చూపిస్తుండీ ఇవన్నీ ఏడు మాటలు ప్రార్థనకి నీ అనుదిన జీవితానికి సాదృశంగా ఉన్నాయి నువ్వు ఎట్లా జీవించాలా అన్న విధానకి సాధుషంగా ఉంది కాబట్టి మూడవ మాటగా ఆయన తన తల్లి తల్లి తల్లి గురించి తన ప్రియ శిష్యుడైన యోహాను గురించి మాట్లాడుతున్నాడు మూడవ మాట చూడండి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం చూడండి ఆయన మరణించే టైంకి కూడా తన తల్లి గురించి ఎంతగానో ప్రేమ చూపిస్తున్నవాడు అన్న విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాను ఈ మాట నుంచి తన తల్లిని తను ప్రేమించిన శిష్యుని ఇద్దరే ఈ విషయం ఎన్నిసార్లు అనేక ప్రాంతాల్లో ప్రకటించిన ఏంటంటే పన్నెండు మంది శిష్యులలో ఒక్కడే చివరి వరకు ప్రభుని ప్రేమించినవాడు ఆయన మరణించే టైంకి ఒక్కడే ఉన్నాడు శిష్యుడు ఒక్కడేమో ఊరి పోస్క్రెండు తక్కిన పది మంది పరిగెత్తిపోయారు తప్పించుకోయ్యారు కానీ చివరి వరకు ఆ సిల్వ దగ్గర నిలబడిడు భయపడలే పేసరు ఆంధ్రేయ ఫిలిప్పు వీళ్ళందరూ పరిగెత్తిపోయినారు తక్కిన శిష్యులు అందరూ భయపడి ప్రాణాలు కాపాడుకోవచ్చు మామూలు కూడా పట్టుకుని సిలివేస్తారేమో అని భయపడి కానీ యూహాను శిష్యుడు ఒక్కడే ధైర్యంగా నిలబడిడు ఆయన అనుకున్నాడు నా ప్రభునే చంపుతుంటే నేను బ్రతికుండి ఏం లాభం నేను చచ్చిపోయినా నాకు ఏం నష్టం లేదు అని ధైర్యంగా ఎవరు నన్ను అరెస్ట్ చేసుకున్నా నేను భయపడను అని ధైర్యంగా నిలబడ్డ శిష్యుడు ఒక్కడే అందుకే అందరు శిష్యులు త్వరగా చనిపోయారు గాని యోహాను భక్తుడు ఒక్కడే వృద్ధాప్యంలో ముసలు ఆయనక చనిపోయింది గ్రంథం దేవుడు అందుకే ఆయన ఆపించింది ఆయనతో ఎందుకంటే నన్ను ఎక్కువగా ప్రేమించిన శిష్యులలో ఇతను ఒక్కడే నీ జీవితం కూడా అట్లనే ఉండచ్చు నీకు ఎక్కువ బయలుపరచబడాలంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలన్న సత్యం మీకు తెచ్చుకోవాలా పైగా ఆయన ప్రార్థన ఎట్లా అవుతుందో చూడండి ఇప్పుడు అమ్మా ఇదిగో నీ కుమార్ యూహను అప్పగిస్తున్నాడు యోహను ఇదిగో నీ తల్లి ఈమె పని నువ్వు చూసుకో చాలా మంది ఏం చేశారు ఈ రోజులలో నేను చెప్తున్నాను నా దగ్గరికి ఇద్దరు వృద్ధులు వచ్చి సార్ నాకు ఇద్దరు కుమారులు మేము ఈ వయసులో ఈ కట్టెలు పట్టుకొని ఈ వడియాలు వడియాలు అమ్ముతున్నారు పాపం వాళ్ళని ప్రోత్సహించడం నేను వడియాలు తినట్టు నాకు వడియాలు ఇష్టం లేదు వడియాలు ఆయిల్ ఇస్తారు కదా వడియాలంటే పాపడా మీరు ఆయిల్ వేయించి తింటారు మీరు వడియాలు మంచి ఆరోగ్యానికి సరే కానీ పాపం వాళ్ళని ప్రోత్సహించాల వాళ్ళకి డబ్బులు లేవు ఇద్దరు కుమారులు డబ్బులు ఇవ్వరు తల్లిదండ్రులకి వాళ్ళు మోసుకొని వస్తే నా దగ్గరకి ఎంతో కష్టంతో వాళ్ళ దగ్గరికి రెండు వడియాల ప్యాకెట్లు కొని వాళ్ళకి రెండు వందల డబ్బులు ఇచ్చాను నేను ఒకరోజు పాపం వాళ్ళు వచ్చి చెప్తున్నారు మా కోడళ్ళు మా దగ్గర మీరు ఉండొద్దు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని మమ్మల్ని తర్మేసిండ్రు ఇద్దరు కోడళ్లు కొడుకులు ఏమంటున్నారు నైనా మేము మిమ్మల్ని పోషించలేము మాకు కూడా సరిగా ఉద్యోగాలు లేవు మేము పోషించలేము కాబట్టి మీరు ఎక్కడ నా ఆశ్రమానికి బాగుండి అని పంపి నేను ఇక్కడ ఒక రెండు ఆశ్రమాలలో చూపించిన అక్కడ నెలకి పదిహేను కట్టాలని చెప్పి వాళ్ళు వాళ్ళ తర్వాత అనిల్ ఆశ్రమానికి వెళ్ళిపోయినారు ఫ్రీగా ఉంటుంది అనేష్ క్రైస్తవ ఆశ్రమాలు కూడా ఫ్రీ కాదని నేను మీకు చెప్తున్నాను కానీ మనం ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళకి క్రైస్తవులు ఫ్రీగా ఇవ్వాలి అనాథలకి సేవ మీరు చేస్తలేరు అది మీరు ఏ అనాథన్ని ఆశలే ఆదరించలేదు ఒక అనాథం చెప్పిన అన్నం పెట్టింద్రా మీరు ఒక అనాథకు ఎప్పుడన్నా చదువు చదివిచ్చింద్రా మీరు ఒక అనాథకు ఎప్పుడన్నా బట్టలు ఇచ్చింద్రా మీరు లుకాసువార్తలు ఉంది అవి మీరు చేయకపోతే మీరు నాకు చేయలేదు అంటాడు మీరు నాకు అన్నం పెట్టిండే ప్రభు మేము ఎప్పుడు నీకు అన్నం పెట్టినాం ప్రభు అంటే మీరు అనాథాలకు పెడితే నాకు పెట్టినట్లు అన్నాడు మీరు విధరాలకు పెడితే నాకు పెట్టినట్టు అన్నాడు మీరు చేయలేదు ఈ సంఘం నుంచి మీరు చేసిండ్ర నేనేదో గొప్పగా చెప్తే చేసిన నేను చేసిన బాగా చేసినా కానీ గొప్పగా ఏం చెప్పుకోంట్లేదు ఇంకా ఎక్కువ చేయాల్సిందే చేయలేకపోయినా లారీలు లారీలు పంపించటండి వస్తువులు కానీ అది కూడా గొప్ప కాదు ఎంత సరిపోతుంది నువ్వు పది లారీలు పంపించినా సరిపోతుంది జీవితంలో నువ్వు మట్టు మూడు పూటలే తింటున్నావు ఒక పూట కూడా వాళ్ళు తినలేని తిండిలు ఉన్నారు అనాథలు అనాథ ఆశ్రమంలో నడిపించే పాస్టర్ ఆయన చెప్తున్న చాలా కష్టం ఉంది అన్న ఇరవై ఇరవై మూడు మంది ఏమో ఆడపిల్లలు ఉన్నారు పాప ఆయన మూడు పూటల బిర్యానీ తింటాం గాని ఒక పూట అన్నం వాళ్ళకి ఎట్టలేని స్థితిలో ఉన్నాం మనం పండుగలు తీసుకుంటాం గానీ వారు చేసుకోవద్దు నువ్వు లూక సువాత పాటించలే ప్రభు చెప్పిన వాక్యం నువ్వు ప్రభుకి పెడతలేవు అన్నం పేదలకు పెడితే వాళ్ళు పెట్టట అన్నాడు ఆయన మాట ఆయన ప్రేమని చూపిస్తుంది శిల మీద తన తల్లిని ఎంతగా ప్రేమించిండో తన శిష్యుని ఎంతగా ప్రేమించిండో ఆ ప్రేమని అక్కడ ప్రేమ ఎటువంటిదంటే బ్రదర్ నేను బాగా ప్రేమిస్తాను బ్రదర్ అని చెప్తే సరిపోదు క్రియారూపకంగా చూపించాల నీ ప్రేమ ఏదది అప్పగిస్తలు తన తల్లిని శిష్యునికి అప్పగిస్తుడు నేను నేను ఇంకా నేను చనిపోతున్నాను నా తల్లిని నువ్వే చూసుకో ఆమె అక్కలు కోరతలు నువ్వే తీర్చు అని శిష్యునికి అప్పచెప్తున్నాడు ఆ శిష్యునికే శిష్యునికేమట్టాడు ఆమె నీ తల్లి తల్లికి ఏమంటాడు కానీ నా ప్లేస్ లో అయినా ఉన్నాడు నీకు కుమారుం లాగా బట్టి నువ్వు ఆనందించుకో అని అప్పగిస్తున్నాడు లో తల్లి ఉంటే చనిపోయేటానికి కూడా విడిచిపెట్టలే ఆ ఇద్దరు కుమారులు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి రోడ్ మీద ఎన్నో క్రైస్తవ కుటుంబాలు నేను చూస్తున్నాను పేరెంట్స్ పిల్లలు పట్టించుకోలేని స్థితిలో ఉన్నా పిల్లలు ఏమంటారు తెస్తా నేను పొద్దున్న పోయి సాయంత్రం వస్తాను రోడ్ పట్టించుకుంటాడు మా భార్య ఆమె ఇట్లాంటిది ఆయన సమర్థించుకుంటున్నావు కానీ నువ్వేమైనా ప్రయత్నించిన వా చేస్తూ నువ్వు కఠినంగా చెప్పినావా నీ భార్యకి నువ్వు ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ చెప్పగలుగుతున్నావా ఈ వాక్యాన్ని నువ్వు పాటించకపోతే ఉత్తగ విని వెళ్ళిపోవడం ఆయన శిలం మీద చూపిస్తున్న ఆ ప్రేమ తల్లి పట్ల తన శిష్యుని పట్ల నువ్వు అటువంటి ప్రేమ కలిగి ఉండవా నాలుగవ వాక్ మత్య సువార్త ఇరవై అధ్యాయం మతై సువార్త ఇరవై అధ్యాయం నలభై వచనం మూడు గంటలైతుంది ఇక్కడ మూడున్నర అవుతుంది సరే ఇంచుమించు మూడు గంటలకి మన ప్రభు మాట్లాడుతున్న మాట నాలుగవది ఏమని చూడండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబాక్త అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రార్థించిండు చూడండి ఏలి ఏలి లామా సభక్తని అంతే కదా ఏలి ఏలి లామా సభక్తని అవి ఆ భాష ఎవరికి అర్థం కాలే ఆయన భాషలలో దేవుని స్థుతిస్తున్నాడా దేవుని ప్రార్థిస్తుండ్రు కొన్నిసార్లు మన భాషలో మన బాధ భాషల రూపకంగా ప్రార్థన రూపం పోతా ఉంటుంది దానికి నీకు అర్థం కానవసరం లేదు కానీ క్రమంగా భాషలను స్థుతించుకోవాల గణపరచాలా ఇతరులకు ఆటంకంగా ఉండదు నువ్వు ప్రార్థించినప్పుడు భాషలలో భాషలో ప్రార్థించదు ఏమైతుంది ఇక్కడ అనుకుంటాడు కాబట్టి ఎప్పుడు భాషలలో దేవుని స్థుతించాలా ఎప్పుడు మన మన సొంత భాషలో దేవుని స్థతించాలో అది నీకు ఆయన శిల మీద ఏలీ ఏలీ లామా సభాక్తని అని అంటున్నాడంటే నా దేవా నా దేవ నా చెయ్యేందుకు విడిచితివి అని ప్రార్థిస్తున్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయననే దేవుడు నా దేవ నా దేవ నిందుకు ప్రార్థిస్తున్నాడు అనేసి అనులు ప్రశ్నిస్తారు నిన్ను త్వరలో ఆయన నిజంగా దేవుడు అయితే నా దేవ నా చెయ్యిందుకు విడిచిన అని ప్రార్థిస్తాడు ప్రార్థిస్తుండో అని ప్రశ్నిస్తారు అప్పుడు మీరు ఏం జవాబిస్తారు మా పాస్టర్ చెప్పలేదు ఈ విషయం అంటారు అంతే కదా మీరు ఆ విషయం తెలుసుకోవాలా ఆ విషయం తెలుసుకోవాలంటే పరిశోధించాల వాక్యాన్ని ఆయన శిల మీద నువ్వు ఎట్లా ప్రార్థించాలా అన్న ప్రార్థన నేర్తున్నాడు ఆయన మీద ఈ లోకపు పాపములన్నీ ఒక్కసారి పడినప్పుడు తండ్రి అతన్ని విడిచిపెట్టడం విడిచిపెట్టినప్పుడు ఎందుకంటే తండ్రి పాపాన్ని భరించలేదు మన పాపంలన్నీ లోకంలోని పాపములన్నీ మనుషుల పాపంలన్నీ శిలువ మీద అతను భరించినప్పుడు తండ్రి అతని నిజంగానే విడిచిపెట్టి కొంతసేపు కానీ ఎప్పుడు విడిచిపెట్టే తండ్రి అతను కొంతసేపు ఆ పాపం సంపూర్ణ మీద పడ్డప్పుడు ఆ క్షణం విడిచినప్పుడు ఆయన ఆ వేదనలో వస్తున్న ప్రార్థన కానీ ఈ విషయం బాగా తెలుసుకోండి నేను ఎప్పుడు విడిచిపెట్టాను నేను ఎన్నడదు విడవను ఎడవన్నాడు మన ప్రభు తన తండ్రి కూడా అదే విధానం నేర్పుతున్నాడు మన ప్రభు మన తండ్రి ఎన్నడూ కూడా నన్ను విడవడు మళ్ళీ నాకు ఇప్పుడు ఎందుకు ఈ కష్టం ఉంది బ్రదర్ నాకు ఎందుకు బాధ ఉంది బ్రదర్ అని మీరు నిజంగా ప్రభు నిజంగా నా ప్రార్థన వింటే నాకు ఎందుకు కష్టం బ్రదర్ అని అంటాడు ఆయన అట్లా అని లేదు శివ మీద తండ్రి విడిచిపెడతాడు చిన్నప్పుడు ఒక పుస్తకం చదువుతుంటే ఒక ఆయన ప్రతిరోజు నడుచుకుంటా సముద్ర తీరం నా మీద నడుచుకుంటా నాలుగు పాదంలా అచ్చలు కనిపించాడు అంట ని ఒకరోజు ఎంతో బాధలో ఎంతో కష్టంలో ఉండి నడుచుకుంటా ఆయన పాదంలో మచ్చలే కనిపిస్తున్నాయంట కానీ రెండవ కనిపిస్తలేవంట అప్పుడు ప్రవ్వ ప్రతి రోజు నువ్వు నాతో పాటు నడుస్తున్నావు నీ అచ్చులు కనిపిస్తున్నాయి నీ కాళ్ళ అచ్చులు మరి ఈ రోజు నేను ఇంతగా కష్టంలో ఉన్నాను ప్రవ్వ ఎంతో బాధలో ఉన్నాను ప్రవ్వ మళ్ళీ నాతో ఎందుకు లేవు ప్రభు నువ్వు ఈ రోజు అంటే ప్రవ్వ ఆ రెండు కాళ్ళ అచ్చులు నీ అవి నాయి నీ కష్టాలలో నేను నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాను అనేసి అన్నాడు ఆ చిన్నప్పుడు ఎప్పుడో చైనా పుస్తకం చేసుకున్నాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన ఎందుకు విడిచిపెట్టిన తండ్రి పాపం మీద కాబట్టి కానీ నీలో పాపంలున్నా నిన్ను విడిచిపెడతలేడు దేవుడు ఆయన అంత ప్రేమ అక్కడ చూపించినట్టు మనం గ్రహించగలుగుతున్నాం ఐదవ వాక్కు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఆయన లేఖనముల ప్రకారము అంటే ప్రవచనం నెరవేరలా ఏందనేది మనం చూస్తున్నాం చూడండి యోహన్ సువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని ఏ లేఖనము నెరవేరినట్లు నేను నేను దప్పి గురుచున్నాను కాబట్టి దప్పిగా సంబంధించినది వాక్యం ఆయన అంటున్నాడు ఆ శిల మీద అంత సమాప్తం అయిపోయింది నేను ఎందుకు మరణించాలా ఈ లోకంలో మనుషులకు రక్షణ రావాలి కాబట్టి అది నేను సంపూర్తి చేస్తున్నా ఇప్పుడు రక్షణ మార్గం ఆరంభం అయిపోతుంది నా కొంచెం ఇంకొంచెం సేపట్లో నేను ఇంకొక ఇంకో అర్ధ గంటల్లో నేను మరణించబోతున్నాను సమాప్తం అయిపోతుంది సంవత్సరాల నుంచి ఉన్న ఈ యొక్క ప్రణాళిక ఈ ప్లాన్ ఇంకా కంప్లీట్ కాబోతుంది మనుషులకి రక్షణ ఆరంభం కాబోతుంది నా మరణం ఇంకొంచెం సేపట్లు అయిపోతుంది లేఖల ప్రకారం అనేసి చెప్తూ నేను దప్పికొనిచున్నాను అన్న వాక్యాన్ని అక్కడ చూపిస్తుండడు ఆయన నిజంగానే శరీరకంలో శరీరంలో రక్తం అంతా వెళ్ళిపోయింది చుక్కలు చుక్కలు చుక్కలంతా కారీ రక్తమంతా వెళ్ళిపోయింది నీళ్ళనే వెళ్ళిపోయినాయి కాబట్టి నాలుకే అంటుకుంటుంది నోట్లో దహం పాపం ఆత్మీయంగా అర్థం చేసుకోండి శారీరకం కూడా అర్థం చేసుకోండి ఆయన ఎంతగానో కష్టాన్ని శ్రమను వస్తూ దహం ఆయనకి అప్పటి వరకు లేదు తిండి లేదు ఉపాసం ఉండదు రాత్రి కొట్టింది ఉదయ కాలం నా తీర్పు తీర్చిండ్రు తొమ్మిది గంటలకు సెలవు వేసింది తొమ్మిది గంటలకు సెలవు వేస్తే గంటల వరకు వెళ్ళాలండి సిలు మీద ఎక్కడ తిండి దానికి రాత్రి నుంచి నిద్ర లేదు తిండి లేదు బ్రేక్ఫాస్ట్ లేదు డిన్నర్ లేదు అక్కడ చెప్తాడు నేను పసకాని భుజించను అంటాడు అది మీకు చూపించాను ఇప్పుడు అవసరం లేదు ఆయన పసక పండగ శిశులతో పాటు చేసుకుండు గాని ఆయన పసక పశువు ఆహారాన్ని భుజించలేదు మరణించకముందు అంటే ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు మరణించక నేను అట్లా అర్థం చేసుకుంటా ఆయన డిన్నర్ చేయలేదు అంటే రాత్రి అనంత స్ట్ చేయలేదు రాత్రి అంతా నిద్ర లేదు రాత్రి అంతా కొట్టిండ్రు భయంకరంగా కొట్టిండ్రు ఉదయం పూట కూడా కొట్టిండ్రు కొంచెంసేపు ఎక్కడ పడితే అక్కడ కొట్టిండ్రు అన్యాయంగా కొట్టిండ్రు అవన్నీ ఎందుకు భరించిండు అన్న విషయం లేఖన ప్రకారంగా ఇది నెరవేర ఆయన శ్రమను అనుభవించిన వాడు అయ్యండి మరణించాలా అవి నెరవేరాలా కాబట్టి అవన్నీ జరగడం కొరకు ఆయన అంటున్నాడు నేను దప్పి కొను నా పని అయిపోయింది నేను ఇంకా మరణించబోతున్నాను రక్షణ మార్గాన్ని చూపిచ్చేస్తున్నా సీల్ చేసిన ఎవరు స్వీకరిస్తే మరణాన్ని వాళ్ళకి రక్షణ ఆ దప్పిక దేనికి సంబంధించింది నేను దప్పిక నుంచిన్నాను నా దప్పిక ఎవరు తీరుస్తాడు ఎవరు తీర్చలేకపోయాడు ఆయన దప్పిక ఏం తెలుసా నశించిపోతున్న వాళ్ళు రక్షింపడ ఆయన దప్పిక ఆ దప్పికను తీర్చే వాళ్ళు కావాలి నీ సేవ జీవితం నువ్వు రక్షింపబడ్డ ఇక్కడ కూర్చున్నావు ఇంతసేపటి నుంచి దేవుని వాక్యం చేస్తున్నావు నువ్వు ఆయన దప్పిక తీర్చగలవా ఒకళ్ళు వస్తే గ్లాస్ నీళ్ళు ఇస్తారేమో బాటల్ లా నీళ్ళు ఇస్తామో ఫ్రిజ్ అది కాదు ఆయన తప్పిక ఏం తెలుసా ఎవరు నశించుకోవద్దు అందరు రక్షింపబడాల రక్షింపబడితే దప్పిక తీరినట్టు ఈ రోజు కూడా తప్పి ఈ దేశంలో ఇంత ప్రపంచంలో రెండవ దేశం గొప్ప దేశం జనాభా లెక్క చూస్తే చైనా తర్వాత ఇదే గొప్ప దేశం చైనాలో చాలా ఫాస్ట్ గా విస్తరిస్తుంది క్రైస్తవ సంఘం కానీ ఇండియాను విస్తరిస్తలేదు ఎందుకు విస్తరిస్తుందే నేను చెప్పిన ఆయన తప్పిక మీరు తీరుస్తలేదు మీరైనా ఆయన మీరు సాక్షి ఇస్తలేదు రోషంగా ధైర్యంగా మీరు ఇవ్వాలి సిగ్గుపడడానికి వీలేదు బ్రదర్ టైంలో చెప్తే ఎట్లా దేశం అంత గందరగోళం ఉంది కదా పొలిటికల్ పార్టీస్ ఇట్టునే కదా నేను ఎట్లా ధైర్యంగా చెప్పగలను బ్రదర్ శిష్యులు చెప్పారు ధైర్యంగా రోమిలు ఉన్నప్పుడు అంత క్రూరులు వాళ్ళు ప్రపంచంలో క్రూర రాజులు పరిపాలించే టైంలో సువార్త ప్రకటించిన వాళ్ళు కనీసం నువ్వు ఇట్లా కూర్చొని ఆరాధించావు ఆరాధించడానికి వీల్లేదు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రహస్యంగా ఆరాధించుకుంటారు వాళ్ళు అటువంటి చైనా దేశంలో క్రైస్తవత్వము భయంకరంగా విస్తరిస్తుంటే నీకింత వాక్యాన్ని ధరించుకునే అవకాశం దేవుడికి ఇచ్చినా నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావు దౌర్భాగ్యమైన స్థితులు ఉందా లేదా క్రైస్తవ చీతం గురించి ముఖ్యంగా మన దేశంలో మనం బయట దేశం గురించి ఎందుకు మాట్లాడతాం ఆయన తప్పిక ఆత్మలకు సంబంధించి దీన్ని అది తీర్చాల ఈ రోజు నుంచి నేను దప్పికొనిచున్నాను అని ఎందుకన్నాడంటే రెండు వేల సంవత్సరం క్రితం మీకందరికి ఈ రోజు జ్ఞాపకం చేయడానికి అక్కడ రాసిపెట్టిన దేవుడి వాక్యాన్ని ఆయన దప్పికని మీరు తీర్చడానికి ప్రయత్నించండి ఈ రోజు నుంచి ఆరవ వాక్ యోహా సువార్త పంతొమ్మిదవ అధ్యయము ముప్పైవ వచనం చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మాను అప్పగించాను తర్వాత దానికోసం తరచూ నేర్చుకోండి ఆయన సమాప్తమైనది అన్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఆయన సమాప్తమైనది అనంటే అయిపోయింది తండ్రితో అంటున్నాడు తండ్రి నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చిననో ఆ పని అయిపోయింది నువ్వు లోకంలోకి ఎందుకు వచ్చినావో నీ పని అది నువ్వు నేర్చుకోవాలా నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చినను ఆ పని నేను ముగించుకోవాలా నీ కాలను ముగించేంత వరకు ఆయన దప్పిక నువ్వు అదే నీ పని అది ను సమాప్తి చేసుకోవాలి కొంతమంది పాస్టర్స్ అంటాడు బ్రదర్ నేను ఎవరంగా ఎంతగా సేవ చేసినా బ్రదర్ నీకేం తెలుసు కొన్ని వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటే సువాసన చేసిన బ్రదర్ వదనాలు బ్రదర్ వదనాలు నువ్వు ఎవరి కాలంలో బాగా సేవ కానీ వాక్యం సెలవిస్తుంది యజమానుడు వచ్చే వరకు ఎవడు పనిలో నిమగ్నమై ఉంటాడో మళ్ళీ నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు సేవ నువ్వు ఎవరి కాలంలో చేసినవు బాగానే సేవ రకరకాల ప్రాంతాల్లో పరిగెత్తి సువార్త ప్రకటించినావు మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నావు ఆయన వచ్చే టైంకి నువ్వు సేవలున్నావా ఆయన రక్షణ మార్గాన్ని సమాప్తి చేసిండు మనుషులు చూపించండు ఇంకా వేరే మార్గం లేదు ఇంకా వేరే బోధ లేదు ఇంకా వేరే మతం లేదు ఇంకా వేరే ఆలోచన అసలేదు వేరే ఒక బోధ వచ్చినా స్వీకరించొద్దు వేరే ఒక మార్గాలు ప్రకటించి ఎందుకంటే ఈయనంటున్నాడు సమాప్తమైంది ఆ మార్గం రక్షణ మార్గం ఒకటే ఏసు ప్రభుని స్వీకరించడం రక్షణ వేరే మార్గం లేదు మోసగించే చాలా మంది ఈ రూపకంగా మీరు ఇట్లా చేయండి మీరు అట్ల చేయండి అవన్నీ మోసం నా వెనక వచ్చేవాడు దొంగ అన్నాడు మన ప్రభు కాబట్టి ఆయన సువార్త వెనక వచ్చినది దొంగ సువార్త అంటే సువార్థ చెప్పడానికి వెళ్ళేది అది దొంగ బోధ ఆ బోధని మనం స్వీకరించడానికి వీళ్ళే సమాప్తమైంది ఇంకా మీరు దాన్ని స్వీకరించి ఆనందించండి అని లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచనంలో ఆయన చివరి మాట అది చూపించబోతున్నాను లూకాసు వార్త ఇరవై అధ్యాయము నలభై వచనం చూడండి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని నీ బిల్ తన ప్రాణాన్ని విడిచిపెట్టడం చూస్తా చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను ఎందుకంటే ఇంకా మరణిస్తున్నాడు మరణించే టైంకి ఆయన ఆత్మని తండ్రికి అప్పగిస్తున్నాడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ప్రతిరోజు మన జీవితాలని మనం ఆయనకు అప్పగించుకోవాలా మన ఆత్మని ఆయనకు అప్పగించాలని అందుకే ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ రాత్రి ఇంతవరకు నన్ను కాచి కాపాడు నీకు మందాలయన రేపటి గురించి నేను అతిశయించు ఇర్మయ గ్రంథంలో ఉంది ఎవడు కూడా రేపటి గురించి అతిశయించొద్దు అంటారు ఇంకా మంచి రోజు ఉండబోతుంది దినములు దుర్దినములు అన్నాడు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో వచ్చేది ఎవడు అతిశయించొద్దు మంచి దినం వస్తుంది గారు వాడు చెప్తే వాడు అబద్ధికుడు మంచి దినములు రావు అందుకే చాలా మంది అరే మా చిన్నప్పుడే బాగుండే మా కాతాల కాలం బాగుండే మా దినే బాగుండే అరే అప్పుడు ఎంత సంతోషంగా ఉండే అంత సమాధానంగా మూడు పూట్ల మంచి తిండి ఉండే ఇప్పుడు ఏంది ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లలు కూడా అంటారు మా తల్లిదండ్రుల కాలం మంచిగుంది ఈ కాలము ఇరవై సంవత్సరాల తర్వాత ఇది మంచిగుంది ఇప్పుడు ప్రపంచంలో అంత మోసంతో నిండింది కదా దగాతో నిండింది ఎక్కడి నుంచి అక్కడ దగా కాబట్టి ఈ క్షణంలో ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా నీ ప్రాణాన్ని నీ ఆత్మని ప్రభుకి సమర్పించాలా తండ్రికి తన ఆత్మను ఎట్లా అప్పగించిండో కూడా ఒక బలి ఈ లోకంలో నీ ప్రాణాన్ని ప్రతిరోజు నిద్రపోయటానికి ప్రవ్వా నా ఆత్మ నీకు అప్పగిస్తున్న ప్రవ్వా అన్న ప్రార్థన నేర్చుకోవడానికి చెప్తున్నాడు అక్కడ ప్రతి మాట ప్రార్థనకి సాదృశ్యం మనం ఎట్లా ప్రార్థన చేయాలో మాదిరిని నేర్చుకున్నాడు అక్కడ శిలో ఆత్మలని మనం ఆయనకు అప్పగించాలా అన్న విషయాన్ని మన ప్రభు నుంచి నేర్చుకుంటున్నాం చివరి మాట తర్వాత ఏం జరిగిందో ఒక్క విషయం నేను మీకు చూపించి వాక్యాన్ని గుర్తించేస్తాను చూడండి మత వార్త ఇరవై అధ్యాయము యాభై వచ్చినం ఈ ఏడు మాటల తర్వాత జరిగిందే సాధారణంగా ఏ సంఘాలలో ధ్యానించారు వీటిని ఏడు మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు కానీ ఏడు మాటల తర్వాత ఏం జరిగిందో ధ్యనించకపోతే నువ్వు వాక్యాన్ని కంప్లీట్ చేసుకోలేదు నీ ధ్యానాన్ని కంప్లీట్ చేసుకోలేదు ఈ శుభ శుక్రవారము నీకు ఆ సంతోషము ఎక్కడ ఏడు మాటలు ధ్యానించో కరెక్టే ఆయన పరిశుద్ధుడు ఆయన అవన్నీ మార్గాలు నేర్పించాడు కానీ ఏం జరిగింది ఆయన మరణించాక చూడండి ముప్పై ముప్పై తొమ్మిదవ వచనం యాభైవ వచనం ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచను అప్పుడు దేవాలయపోతేరా పనుడి క్రింది వరకు రెండుగా చినిగను బండలు బదులయ్యను సమాధులు తెరవబడను నిద్రించిన అనేకల మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి చూడండి ఇది ఆశ్చర్యకరమైన పని క్రియ అద్భుతం ఆయన పెద్దగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు భూకంపం వచ్చింది సమాధుల బండ సమాధులకి వెళ్ళి పరిశుద్ధుల ఆత్మలు బయటకొచ్చినాయి పరిశుద్ధులు బయటకొచ్చారు అని ఉంది అక్కడ పరిశుద్ధుల శరీరంలో బయటొచ్చినట్టే వాళ్ళు పరిశుద్ధమైన శరీరాన్ని ధరించుకొని బయటకు వచ్చి సమాధులకి వెళ్ళి కుళ్లిపోయినాయి వాళ్ళ ఆత్మ ఎముకలన్నీ కలిసిపోయినాయి మట్టిలో కానీ వాళ్ళ ఆత్మీయమైన శరీరాలవి అంటే అవి మహిమతో నిడినాయి అగ్ని దేవుని వెలుగుతో నిండిన శరాలవి అందులోంచి బయటకొచ్చినాయి ఎప్పుడు బయటకు వచ్చినాయి ఆయన పెద్దగా కేక వేసినప్పుడు సమాధులకి విషయం మీరు బాగా అర్థం చేసుకోండి తెసో రాష్ట్ర పత్రికలో పౌల చేస్తాడు ఆయన రెండోసారి కేక వేయబోతుడు అక్కడ ఈసారి తిరిగి వస్తుంది ఆయన రెండోసారి తిరిగి వస్తుంది ఆయన కేక వేసే టైం కి సమాధిని పెంచుకొని బయటికి రాకపోతే నువ్వు నరకం పోయినట్లే కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు ఆయన కేక వేసే టైం రెండో కేక వేయబోతుడు ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతో ప్రభువు దిగి ఈ లోకంలోనికి ఆయన భూమి సగం బోధ అక్కనే ఉంది ప్రపంచంలో ఆయన మధ్యలో ఆగిపోతారు నువ్వు ఇక్కడికే లేచి అక్కడ పోయి మధ్యలో పండుగ చేసుకుంటావు వాక్యం ఏడేళ్ల విందు అని ప్రకటిస్తూ ఉంటారు ఎక్కడ లేదు వాక్యం మధ్యలోకి పోతారు మధ్యాకాశంలో అక్కడ పండుగ చేసుకుంటారు ఏడేళ్ల విందు ఉంటది దాని తర్వాత కిందికి దిగి వస్తారు అని బోధ ప్రపంచమంతా ప్రతి సంఘాలలో చూసిన నేను నేను తిరిగిన సంఘాలలో బైబుల్లో ఎక్కడ అటువంటి బోధ అందుకే సత్యం లోకంలో పుట్టిన మనం కూడా ఇటువంటి సత్యాన్ని ప్రకటించుకుండాల లేని వాక్యాన్ని స్వీకరిస్తే నువ్వు అబద్దాన్ని బోధిస్తున్నావు అబద్దాన్ని స్వీకరిస్తున్నావు అటువంటి అబద్దంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు వినడు అమ్మా మీరు తెలియని దాన్ని ప్రార్థిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం మాకు వాక్యం తెలుసు తెలిసి నేను ప్రభుని ఆరాధిస్తున్నా ఆత్మలోను సత్యంలో ఆరాధిస్తున్నా మీరు కేవలం ఆత్మలో ఆరాధిస్తున్నారు కానీ సత్యంలో ఆరాధిస్తలేరు సత్యంలో ఆరాధించకపోతే మీ ప్రార్థనలు మీ కష్టాలు మీతో పాటే ఉంటాయి మీ రోగాలు మీతో పాటే ఉంటాయి మీరు జీవితాల అద్భుతాలు చూడలేరు కానీ అవన్నీ మీరు చూడాలన్న ఆసక్తితో ఆయన వీటి నిమిత్తం మాట్లాడుతున్నారు ఆయన ఒక కేక వేయబోతున్నాడు శిల మీద కేక వేస్తే అంతకుముందు పాత నిబంధన కాలంలో ఆయన కొరకు ఎదురు చూసిన చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేచి సమాజంలోకి వెళ్ళి రెండోసారి కేక వేయబోతున్నాడు ఇప్పుడు అప్పుడు ఒకవేళ ఆ టైంలో మనం చనిపోయి ఉంటే మనం తిరిగి లేస్తాం ఆ విశ్వాసం నీకునాల నిరీక్షణ ఒకవేళ ఆయన వచ్చే వరకు నువ్వు ప్రతి కొట్టే సజీవంగా ఎంత పాటు మనం అక్కడ పోయి కలుస్తామంట ఆయన సన్నిధిలో కానీ అక్కడ క్రైస్తవ జీవితంలో అవన్నీ ఉన్నాయి బోధలు ఎవడో కల్పించిండు అది అక్కడ స్ప్రెడ్ అయిపోయింది రోగంలాగా రోగాలు స్ప్రెడ్ అయితాయి కదా వెళ్ళిపోతా ఉంటాయి ఒక రోగం ఇంకొకటి అంటుకుంటా పోతుంది అబద్ధ బోధ అనేది అంటు దాన్ని క్లీన్ చేయాలంటే ఎన్నో మందులు కావాలా యశు ప్రభు వాక్యమే మందు కాబట్టి అబద్ధ బోధ నుంచి మనం బిడుదల సత్యాన్ని ప్రేమించడం నేర్చుకోవాలా ఇట్లా చెప్తే వినర్ చాలా మంది కానీ జాగ్రత్తగా వినర్ ఇంతసేపు ప్రార్థనలో కొంతసేపు సమయం కలుద్దాం దేవుడు మంతని ఈ విషయాలు బయలుపరిచండు ఆయన వచ్చే టైంకి ఆయన స్వరం వినకపోతే బుద్ధి లేని మిగిలిపోతారు బుద్ధి కన్యకలైన స్వరం విని బుద్ధి కన్యకలైన స్వరం విని వెళ్ళిపోయారు ఆయనతో పాటు కాబట్టి ఆయన స్వరం వినేటట్లు ఉండాలంటే నువ్వు ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకుంటావా కొంతసేపు కళ్ళు మూసుకోండి కొంతసేపు ధ్యానిస్తాం ప్రార్థనతోని ఒక్కసారి ఆ శిల మీద ఆయన చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకో ఎటువంటి ప్రేమ చూపించలే అటువంటి ప్రేమ మన ప్రభు చూపించింది ఆ ప్రేమ ఒక్కసారి కన్ను మూసుకోండి శిల మీద ఆయన చూడండి ఆ రెండవ దొంగను చూడండి ఆ మొదటి దొంగని చూడండి మీ హృదయంలో చూడండి ఆ శిల్వని శిలువ దర్శాన్ని హృదయంలో చూసుకోండి వదనాల్ ప్రవా ఆయన ప్రేమ ఎటువంటిదో ఒకసారి గమనించండి ఒకసారి నేర్చుకోండి మరణ ఆయన నిన్ను ప్రేమించింది మరణం అదునంతగా ఆయన నిన్ను ప్రేమించింది నిన్ను విడిచిపెట్టేదే శిల మీద శిల మీద విడిచిపెట్టినప్పుడు ఇప్పుడు విడిచిపెట్టరా ఇప్పుడు కూడా నిన్ను వచ్చేంతరకు నువ్వు ముసలిబాడు పోయేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు నువ్వు ముసలిబాడి పోయినాక నేను ఎత్తుకుంటాడు ముది వరకు నేను నేను ఎత్తుకొని ఆ వాద్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న క్షణం ఆయన ప్రేమను ఒకసారి ధ్యానించండి ఎటువంటి ప్రేమ ఈలా యేప్రేమాటా యేసుప్రేమా సో వామి బదులే మిలేకా తిలో పై వే సాకే కాబలి నీ లే చూచిర ఈ చను చేరకా ఈ మధురా రతావుని మధురదా యేసుేమా ఈేమా ఏమీచీనా తల్లిదండ్రు వీడచీనని ప్రియ బంధువులు వీడచీనాని దండు ధువులు ప్రేమీ చిని ప్రియ మిత్రు యవరు నా మరువడు ఎవరు మరచిన మరువడు ఏలాటిదాయ ఈ లాటిదా ఏసు ప్రేమా ఈ లాటిదా ఏసు ప్రేమా ఏోగ్యు ప్రభువా నిషుదనా పని కి మాలినా వాడ నైనా పని వాడ నై జీవా రేట జీవా రేట పరుషుద్ధు రఘు తండ్రి వందనాలు అయినా ప్రొవ్వ ఆ యొక్క కల్వసల్లో మీరు ఎటువంటి ప్రేమను చూపించిందో మీరు మా అతను మాట్లాడేది కావచ్చు ఎవరు అటువంటి ప్రేమను చూపించలేదు ఈ కమిదంట ఎవరు అటువంటి ప్రేమ చూపించలేదు మీరు చూపించిన కానీ మేము స్వార్థ పరులం మేము ఈ యొక్క రుచి చూసినాం ఇతరులకు రుచి చూపిస్తాం అనేకలకి ఇక చెప్తాం ప్రవ్వా ఈ దేశాన్ని సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాం ఈ దేశంలోని ప్రతి మనిషిని మీకు సమర్పిస్తున్నాం ప్రతి మినిస్టర్ సమర్పిస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ బదులుకొని కేబినెట్ మినిస్టర్స్ అందరినీ సమర్పిస్తున్నాం సుప్రీం కోర్టు జడ్జిలని హైకోర్టు జడ్జిలని లాయర్లను అందరినీ సమర్పిస్తున్నాం సమర్పిస్తున్నాం ప్రతి మత అధికారులను మీకు సమర్పిస్తున్నాం సామాన్య ప్రజలను మీకు సమర్పిస్తున్నాం టీచర్లని ప్రొఫెసర్లను మీకు సమర్పిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రతి సంఘస్థలను మీకు సమర్పిస్తున్నాం మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా నైనా స్వీకరించండి మా దేశాన్ని మా దేశాన్ని స్వస్థపరచండి అయినా మా దేశాన్ని రక్షించండి ప్రభా ఈ దినము ఈ దేశానికి రక్షణ దండి ప్రభావం తల క్రింద కావాలి నైనా ఈ దేశము అనేక దేశాలకి సువార్త ప్రకటించాలని అటువంటి దేశంగా మార్చమని ప్రార్థిస్తున్నాం నైనా మేము చేయకపోతే మా దేశం చెయ్యొందైనా మేము ఇక్కడ వాళ్ళ అందరం మీరు సేవ చేయాలా అనేకలకు మీ నీతి మంత్రం ప్రకటిస్తాం అనేకులకు మీరు రక్షన ప్రకటించాలి అటువంటి రక్షణ భాగ్యాన్ని మాకు దయచేసిన అనేకులకు దయచేమని ప్రార్థిస్తున్నాం మేము అటువంటి సేవ చేయాలి వెళ్ళిపోయి సిగ్గుపడడానికి వీలలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి భయపడడానికి మా ప్రాణం పోయినా మేము లెక్క చేయము మీ కొరకు సువార్త ప్రకటిస్తాం అటువంటి అభిషేకాన్ని మాకు దయచేయడం ప్రభావ మీరు మా మాట్లాడుతున్నారు ఎవరైతే ఇట్లా తీర్మానించుకుంటారో వాళ్ళ మీద ఏడాకల ఆత్మను కుమరిస్తాన్నారు బలమైన అభిషేకం కుమరిస్తున్నారు స్టెఫెన్ మీద ఉండే అభిషేకం స్టెఫెన్ మరించే టైంకి అభిషేకం బలం ఉండే అతను దేవదూతలా కనిపిస్తున్నాడు ఆయన మరణించటానికి బలమైన అభిషేకం దిగిందని మీద ప్రభావం మేము తీర్మానించుకున్నాం మీ కొరకు మేము మరణిస్తాం అవును ప్రభా మరణం మగినంత వరకు మీ నీటి సత్యాన్ని ప్రకటిస్తాం ఈ సంఘం అట్ట తయారు చేయండి ప్రభావం భయపడే సిగ్గు ప్రొడక్ట్ బీల్ లేదు ప్రభావం పట్ల ఆసక్తి లేదు ప్రభావం చేస్తాం అటువంటి అభిషేక్ సమీపం మహాభయంకరమైన ప్రతి చోట రక్తపాతంకరం ప్రభావం మీ సన్నిధికి చేర్చుకుంటారు ప్రభావం ప్రభావ అందరూ బంధిస్తారని సాక్షి వాక్యం ఉంది ప్రభావ ఆ వాక్యం నెరవేరే కాలంలో మేము ఉంటుండగా మేము ముందు ముందుకు పరిగెత్తాలా అటువంటి పరిగెత్తే సేవల్లో మమ్మల్ని అందరినీ తయారు చేయద్దు మేము సుఖానుభవాన్ని మేము కష్టాలలోనే జీవించాలా కష్టాలలో విజయం పొందాలా మీకొక సాక్షిగా జీవించాలా అటువంటి సేవా జీవితంలో సంఘాన్ని నడిపించండి ఆ కాపరిని కాపాడండి అయినా నిజం సంపూర్ణమైన ససన దాయి తన కుటుంబాలకు రావాల్సిన మేలు దాండి ప్రతి కష్టం నష్టం మెరుగింపుల నుంచి అందరికీ విడుదల ప్రకటిస్తున్నాం ఇక్కడ ఏసు క్రీస్తు పరిషత్ నామం హాల మీరే మై పొంది మీ రాక వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోవాలి తానైనా ఏసు క్రీస్తు పరిషద్